శ్రీ గు రాజిత్దనం శ్రీమహాగ్రాధిపతనభా శాచార్యమ స్మదాచార్య పర్యంతా వందే గ్రూ పరంపరా ఓ అయంతో మమాని పాక్న్రహ్మోపనిషదం నాహం బ్రహ్మ నిరాకుల్యాం మా బ్రహ్మ నిరాకరోత్ నిరాకరణమరాకరణం నేస్ సదాత్మ ఉపనిషత్సు ధన్మా మఘవన్మర్ం వా ఇదం శరీరం ఆ మృత్యునా సదస్యామృత్యా శరీరస్ ఆత్మనోధిష్టాన ఆత్మ వైసరీర్రాభ్యా వైస శరీరస్ స్రియాత్రియరపతిరస్ నరీరం వసంతం మన ప్రియా ప్రియేస్త మహర్షకారులు ఇహాపి భూమైన సుఖమిత్వ వేదాంతం యొక్క ప్రతిపాదనలు కళా విలక్షణంగా యునీక్ గా ఉంటాయి మన లౌకికమైన అనుభవానికి పూర్తిగా ఆపోజిట్ గా ఉంటాయి మన లౌకికానుభవంలో భేదము అనుభవానికి వస్తూ సర్వము భిన్న భిన్నంగా మనం చూస్తూ ఉంటాం తర్వాత సర్వము నుండి నేను భిన్నంగా ఉన్నాను నా నుండి సర్వము భిన్నంగా ఉన్నది అని మనం దర్శిస్తూ దానికి అజ్ఞానాన్ని పేరు అది సత్యం కాదు ఇలా అనిపిస్తుందంటే అది యథార్థం కాదు మరి యథార్థం ఏమి అంటే ఉన్నది ఒక్కటి వాటి ఉన్నదేదో అది ఉన్నది అది ఒక్కటి ఒక్కటి అంటే అర్థమైన అసలు సంఖ్య అనే మాట కూడా వస్తుందంటే ఒకటి భేదం ఉన్న తోటే సంఖ్య అనేది ఉంటుంది భేదం లేనప్పుడు సంఖ్య అనే అర్థం లేదు కాబట్టి ఈ ఒక్కటి అంటే అది సంఖ్యకి సంబంధించిన ఒక్కటి కాదు భేదరహితమైనటువంటి స్థితిలో ఒక్కటి అంటే అభిప్రాయం రెండవది లేదు అనే అభిప్రాయం కాబట్టి అక్కడ దాన్ని ఒక్కటి అన్నా కంటే రెండవది లేదు అంటే ఇంకా బెటర్ అది వన్ చదువుతే చట్టం ఇదే అర్థం ఆ అద్వయ ఆత్మతత్వం ఏదిగలదో అది ఏమా అని పడుతుంది చిత్రం ఏంటంటే ప్రతి మానవుడు కూడా సుఖానుభవాన్ని కోరుతాడు తప్పులేదు ఎందుకంటే వాడి స్వరూపాన్ని అభివ్యక్తం చేయడానికే వాడు ప్రయత్నిస్తున్నాడు ఇది మధ్యలో ఉందనుకోండి అది ప్రకాశించకపోతే అది మెరిగకపోతే దాని మీద ఏదో మంచి ఏదో కవర్ అయిపోయింది అనే ఒక పర్టికులర్ రీజన్ ఉంది అని మనం ఆశ్చర్యపోని ఇది మెరిస్తే ఆశ్చర్యపడాల్సిందేం లేదు ఎందుకంటే మెరవటం అన్నది దాని లక్షణం అది అలాగే నేను స్థితిని ఆనంద స్వరూపంగా అయి ఉన్నప్పుడు నేను ఒక సందేహం ఆ ఆనందము తప్పుబడిపోతే ఎప్పుడైనా అకేషనల్గా ఆనందము యొక్క ప్రకాశము మనకు అనుభవానికి వస్తే దాంతో ఆశ్చర్యపడాల్సిందేం లేదు ఇది నిరంతరం ఎందుకు అనుభవానికి రావట్లేదని ఆశ్చర్యపడాలి తెలివే అటువంటి ఆనందాన్ని మానవుడు కోరుతాడు మానవుడికి వివేకం ఉండదు తను ఏది కోరుతున్నాడో కూడా తనకు తెలియదు వివేకం ఉండదు మానవుడికి చిన్నపిల్లవాడు మట్టి నోట్లో పెట్టుకుంటాడు అది వివేకా ఉండి చేసిన పని కాదు నోట్లో ఏదో పెట్టుకోవాలి తినాలి ఆకలికి తీర్చుకోవాలి అనే లక్ష్యం సరైంది దాంట్లో తప్పులేదు ఆ చిన్నపిల్లవాడి యొక్క దృష్టి కరెక్టే కానీ ఆకలి తీరడం కోసం మట్టి నోట్లో పెట్టుకోవడం అనేది తప్పు అది అది దోషం అదేవిధంగా తాను కోరేది ఏదో కూడా మనకి తెలియదు మనం ఆనందాన్ని కోరటంలో దోష దోషం లేదు కానీ ఆ ఆనందాన్ని పొందటం కోసం ధనాన్ని అధికారాన్ని ఇతర సంసార విషయాలని భోగాలని కోరటం అనేది ఆనందానికి గూప్ ఏమిటి ధనము ధనము ఇస్ దూప్ హ్యాపీనెస్ అనేది అంత పొరపాటు చేయటానికి లేదు సో అర్థం అనర్థం భావ్య అని స్థితి ఆనంద పడ్డవాడు ఇంతవరకు ఎవడు లేడు ఈ పైన ఉండకూడదు అలాగే భోగ సాధనముల ద్వారా ఆనందము లభించదు అది తాత్కాలికమైన మానసోల్లాసాన్ని ఇంద్రియ సంతృప్తిని కలిగిస్తాయి ఇంద్రియ ఇంద్రియాలకి ఒక ఉల్లాసాన్ని కలిగిస్తాయి గ్రాటి సెన్స్ గ్రాటిఫికేషన్ ఉంటారు ఇంద్రియ సంస్పర్శ వల్ల కలిగేటువంటి భోగానుభవము అది వేరు ఆనందము వేరు కాబట్టి వాటి ద్వారా మనకు ఆనందం యథార్థంగా లభించదు ఆనందము స్వరూపభూతమేది ఉన్నది ఆ స్వరూపములో భేదము లేదు అది ఒక్కటి ఇంకైతేనే మనకు ఆనందం కలిగిన సందర్భాల్లో కూడా భేదం అనుభవానికి రాదు సర్వ భేదములు నేను నా చేతులు దర్శింపబడే జగత్తు నేను ఆరాధించే దేవుడు అనే ఈ త్రివిధమైన భేదము తర్వాత జగత్తులో అనేక అంశాలున్నాయి నేనులో మళ్ళీ నేను నా కాళ్ళు నా చేతులంతా మళ్ళీ నేనులో అనేకాంశాలున్నాయి దేవుడిలో అనేకత్వం దేవుడి తల కాళ్ళు చేతులు ఆయన భార్య ఆయన పిల్లలు ఉంటూ దేవుడులో అనేకత్వం ఈ అనేకత్వం అంతటా సర్వత్రా కూడా రావు అది సో నేను అనేకం కాదు దేవుడు అనేకం కాదు జగత్తు అనేకం కాదు ఈ మూడు కూడా అనేకములు కాకపోతే ఆ మూడు కూడా మూడు కాదు అవన్నీ కూడా ఒకటే ఒకే ఆత్మచైతన్యములో విలీనం అయిపోతాయి ఆ ఆత్మచైతన్యం ఏదైతే కాదో అదియే ఆనందం దాని స్వరూపమే ఆనందం ఈ విషయాన్నంతనే కూడా భూమా భూమా తని చెప్పటమైనది అకరసుఖ శబ్దాన్ని ఆనందపదంగా మనం అర్థం చేసుకోవాలి దీని మీద మన పూర్వపక్షం నను భూమ్న ఏకత్వే అసంవేద్య స్వేణ నిత్య సంవేవాత్ నిర్విశేషి పూర్వపక్షం దాన్ని బాగా ప్రతిపాదన చేస్తారు దాని మీద మీకు సిద్ధాంతం తర్వాత వస్తుంది నా అని ఎక్కడో ప్రారంభమే వస్తుంది సిద్ధాంతం ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే భూమ ఉన్నది ఈ భూమ ప్రియము అంటే ఆనంద స్వరూపము ఏకము ప్రియము అంటే అప్రీయానికి ఆపోజిట్ అయిన ప్రియం కాదు భూమ ఆనందవరూపము ఏకము సో ఇప్పుడు రెండు ఉండాలి తెలుసుకొనుతా అంటే రెండు ఉండాలి అనుభవించుతా అంటే రెండు ఉండాలి అనుభవించేవాడు అనుభవించబడేది రెండోది అనేది ఎప్పుడైతే లేదో ఇంకక్కడ తెలుసుకొనుతా అనుభవించుతా అనే మాటకు అర్థం కదా కాబట్టి అస అసంత్వా అద్వయమైన భూమ బ్రహ్మ అది అనుభవానికి వచ్చేది కాదు ఎందుకంటే అనుభవించాలంటే తను తనకంటే భిన్నంగా ఇంకొకటి ఉండాలి అప్పుడే అనుభవం సో భేదమే లేనప్పుడు ఇంకా అక్కడ అనుభవం అనే మాటకే అర్థం లేదు కాబట్టి సంవేద్యత్వము అంటే అనుభవింపబడుక అనేది భూమ విషయంలో లేదు కొనపక్షం అండి లేదా ఇంకో రకంగా చూడండి స్వరూపేణవా నిత్య సంవేద్యత్వాన్ని అనుభవాన్ని లేకపోవడం అది స్వరూపము ఇప్పుడు ఎలా ఉంటుందంటే దీపం ఒక్కటే దీపం ఒక్కటే ఉండేది దీపము చేత ప్రకాశింప చేయబడదగ్గ వస్తువు ఏదీ లేదు కేవలము దీపం ఒక్కటే ఉండేది అటువంటిప్పుడు ప్రకాశింపజేయబడే వస్తువు లేదు కాబట్టి దీపం కూడా ప్రకాశించట్లేదు అంటారా అందరూ ప్రకాశింపజేయబడే వస్తువు ఉంటే దాన్ని ప్రకాశింపజేసి ఉండేది ప్రకాశింపజేయబడే వస్తువే లేని సందర్భంలో దీపము తనంతటి తనుగా ప్రకాశిస్తూ ఉంటుంది అలా చెప్పచ్చు కాబట్టి ఆత్మస్వరూపం దగ్గర కూడా అది స్వరూపమే అయి ఉన్నందువల్ల ఆత్మస్వరూపమే ఆత్మకంట భిన్నంగా ఎప్పుడూ బ్రహ్మ లేనేలేదు కాబట్టి ఆత్మ తెలియకపోవడము అనుభవానికి రాకపోవడము అనే పరిస్థితి ఎప్పుడూ లేదు ఆత్మ నిత్య అనుభవ రూపము నిత్యము సర్వకాలముల అనుభవ రూపముగా కాబట్టి బ్రహ్మాత్మ నిత్యము తనంత తానుగా తెలుస్త తెలివి రూపంగా ప్రకాశరూపంగా ఉన్నది అని చెప్పాల్సి బ్రహ్మాత్మ అనుభవానికి వచ్చేది కాదని ఒక దృష్టికోణంలో అలా చెప్పచ్చు లేకపోతే నిత్య అనుభవ రూపము అని మరో దృష్టికోణంలో అలా చెప్పచ్చు ఏ రకంగా చెప్పినా నిర్విశేషత ఆ బ్రహ్మాత్మ ఎందు ఉండదు విశేషము అంటే భేదమేది ఉండదు మీరు బ్రహ్మ అద్వయము కనుక అసంవేద్యము అని చెప్పిన పదాలు తెలుస్తున్నాయండి లేక ఆత్మస్వరూపము కనుక నిత్య సంవేద్యము అని చెప్పిన మీరు ఎలా చెప్పినా అది ఉందో కరెక్టే ఇది ఓన్లీ ఎక్స్ప్రెషన్ అంటే అద్వయము కాబట్టి సంవేద్యము కాదు ఆత్మస్వరూపము కాబట్టి నిత్య సంవేద్యము మీరు ఎలా చెప్పినా చెప్పచ్చు ఎలా చెప్పినా నెనీ సేఫ్ ఎవరి తీసుకునేది ఒకటి మాత్రం సత్యం నేను చెప్పిన దాంట్లో అదేంటంటే బ్రహ్మ ఇన్విశేషము దాని ఎందు ఏ విశేషములు లేవు అది బ్రహ్మ యొక్క స్వరూపం ఓకే ఎగ్రీ సో వట్ ఈజ్ యువర్ ప్రాబ్లం నేంద్రస్ తడిష్టం ఇంద్రుడు కోరుకున్న బ్రహ్మ దాటికు కాదు ఇంద్రుడు కోరుకున్న బ్రహ్మ దాటుకు కాదు అదేవిధంగా మరి ఇంద్రుడు ఏం కోరుకున్నాడు మీకేమర్థమైంది ఇంద్రుడు కోరుకున్నది అంటే పురపక్షం పురపక్షాన్ని బలం చేస్తున్నారు నాహఖల్వయం సంప్రత్యాత్మానం జానాతి అయమహమస్మీతి నో ఏవేమాని భూతాని వినాశమేవీ నాహమత్ర భోగ్యం పశ్యామింద్రుడికి ఇంద్రుడు కోరేది ఇటువంటి నిర్విశేష బ్రహ్మకా అది మీకు ఎలా తెలుసు అంటే మీరు చూసుకోండి ఇంద్రుడి యొక్క డైలాగ్ మీరు చూసుకోండి ఇంద్రుడు ఎవరిన్నాడంటే ఇదో ఇలా అన్నాడు ఎవరిన్నాడంటే ఈ ఆత్మస్తున్నారే మీరు నిద్రావస్థల సుశుక్తిలో ఈ ఆత్మ సుశుక్తిలో ఉన్న సంప్రసాదాన్ని తెలుసుకోనన్నాడు కదా ఏమి సంప్రసాదమో ఏమో ఈ ఆత్మాన మీరు అన్నారే సుశుద్ధిలో ఉన్నది ఏదో అన్నారే అది ఆ సుశుద్ధి అవస్థలో తాను తెలుసుకుంటోందా అంటే లేదు నాహఖల్వయం సంప్రతి ఆత్మానం జానాతి అయమహామక్ష్మి లేదా తనను తనను తెలుసుకోవడం ఏమిటంటే ఏమిటంటారు జాగ్రత్త అవస్థలో ఇదిగో నేనున్నాను అని నన్ను నేను తెలుసుకుంటున్నానా లేదా నేనే కదా అర్థమంటే కాబట్టి జాగ్రత్త అవస్థలో ఇదిగో నేనున్నాను అని తనను తాను తెలుసుకోవటం అనేది ఉంది వినాశక్తిలో అయ్యేటికి అది కాస్త హులక్ అయిపోయింది లేకుండా పోయింది కంప్లైంట్ చేస్తున్నాడు ఇంద్రుడు అది లేకుండా పోయింది ఇక నో ఏవేమాని భూతాని జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఇగో ఇవన్నీ సకల ప్రాణులు సకల జగత్తు భూతములు పంచభూతములు అని తెలుసుకోవటం అది ఆత్మ యొక్క మహిమ ఆ విధంగా జాగ్రత్తలో తెలుసుకొనుట అనే మహిమ అనుభవానికి వస్తుంది హరి హోడక్తి అయిపోయింది సుశక్తిలో అది తెలియట్లేదు ఇది ఎలా ఉందంటే వినాశమేవ అతీతో భక్తి ఈ ఆత్మ అనేది తెలుసుకునేది లేకుండానే పోయిందేమో ఎలా చెప్తారు తెలివి ఉన్నప్పుడు తెలుసుకొనుట అనేది ఉన్నప్పుడు తెలుసుకునేది తెలుసుకునేది అన్నా తెలుసుకునేవాడు అన్నా ఒకటే తెలుసు తెలుగులో తెలుసుకునేది తెలుసుకునేవాడు అని భేదంగానే ఆయన సంస్కృతంలో జ్ఞా దృక్ స్వరూపము దృక్ పూజేది లేకపోతే జ్ఞాత స్వరూపము జ్ఞానస్వరూపము జ్ఞాత అది ఆత్మ సో నీకు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు తనను తాను తెలుసుకుంటూ సర్వమును తెలుసుకుంటూ ఒక మహిమను కాంచుతోంది ఆత్మ ఇరానిద్రావస్థలో వెళ్లేప్పటికీ ఏదీ లేకుండా అయిపోయింది ఇది లేదు అది అంటే ఇతర మన తెలుసుకునేది లేదు తనను తాను తెలుసుకునేది లేదు అసలు తెలుసుకునే వ్యాపారమే బంద్ అయిపోయింది అంటే అర్థమైపోయింది ఏంటి తెలుసుకున్నప్పుడు తెలుసుకునేది ఉందండి తెలుసుకోవడమే లేనప్పుడు ఏమని కన్క్లూడ్ చేస్తారు తెలుసుకునేదే లేదు అని కన్క్లూడ్ చేస్తారు అలాగే కన్క్లూడ్ చేశాడు ఆయన ఆ కంక్లూజన్ కరెక్ట్ కాదు బట్ అలా కన్క్లూడ్ చేశాడు కన్క్లూడ్ చేస్తే ఏమవుతున్నాడు వినాశమేవ అతీతోభవతి ఇదేదో వినాశం అయిపోయి శూన్యంలో విలీనం అయిపోయినట్టుగా ఉందే అయిపోయి శూన్యమైతే నష్టమైతే అంటే నాహమత్ర భోగ్యం పక్షాన దీంట్లో నాకేమీ ఫలము కనపడలేదు ఎన్ని దీంట్లో శోభ నాకేమీ కనపడలేదు ఇలాంటి ఆత్మని తెలుసుకుని తెలుసుకోవడం ద్వారా ఇటువంటి ఆత్మని పొందటంలో నాకేమీ లాభం కనపడలేదు ఈ బేరం బావం లేదన్నాడు నాహమత్ర అని చెప్పాడు కాబట్టి ఇత్యుత్త అంతగా ఇంద్రుడు చెప్పాడు కాబట్టి ఇటువంటి నిర్విశేష బ్రహ్మాత్మని ఇంద్రుడు కోరటం లేదు ఇంద్రుడు మహిమాన్వితమైన బ్రహ్మాత్మను కోరుకుంటున్నాడు కానీ నిర్విశేష్రహ్మాత్మని ఇంద్రుడు కోరటం లేదు ఓకే తద్ధీంద్రస్కం యద్భూతా చాత్మానం జానాతి నా ప్రియం కిచిద్వేత్తి సర్వాంశోకాప్నోతి సర్వాంశకామాన్ ఇది ఇంద్రుడు కోరుతున్నాయి ఇంద్రుడు కోరి ఏది కాదో చెప్పారు నిర్విశేష బ్రహ్మాత్మను ఆయన కోరట్లేదు అద్వయ బ్రహ్మాత్మ అలా ఏం కోరుతున్నాడు అది ఆయనకి ఆత్మ ఇంద్రుడికి ఇష్టం ఆ బ్రహ్మను ఇంద్రుడు కోరుతున్నాడు పెద్ద ఇంద్రస్కే ఇష్టం ఏ బ్రహ్మ చేతి ఏదైతే భూతాన్ని జానాతి ఈ సకల ప్రాణులను తెలుసుకుంటూ ఉన్నదో ఆత్మా నుంచి తనను కూడా తాను తెలుసుకుంటూ ఉన్నదో తర్వాత నాకే అప్రియం కించిత్ వ్యక్తి ఏదైతే ఎటువంటి దుఃఖాన్ని అనుభవించట అనుభవించదో అటువంటి బ్రహ్మాత్మను కోరుకుంటున్నాడు సర్వాన్ని తెలుసుకోవాలి తనను తాను తెలుసుకోవాలి దుఃఖం అనేది ఉండకూడదు తర్వాత సర్వాంశ లోకాన్ ఆత్మోకి అలాగే వర్ణించారు ఆత్మస్వరూపాన్ని సకలములైన భోగములను ఏది పొందుతూ ఉంటుందో సర్వాంశ కామాన్ సకలములైన కామనలను ఏది మనం ఏందే ఆవిష్కరించుకోగలుగుతుందో అటువంటి ఆత్మను ఏ జ్ఞానంతో పొందగలుగుతామో అటువంటి జ్ఞానాన్ని ఇంద్రుడు కోరాడు అంతేగాని తనను తాను తెలుసుకోదు ఇతరమునో తెలియదు అద్వయము నిర్విశేషము దానికి రంగు రుచి వాసన ఏమి ఉండవు అలాంటి ఆత్మని ఇంద్రుడు కోరలే ఇది ద్వైతుల పూర్వపక్షమే ద్వైతులు ఏమంటారంటే భగవంతుని మనం అనుభవాన్ని తెచ్చుకోవాలండి ఆ రసానుభవం కలగాలి ఆయన్ని ఉయ్యాలలో పడుకోబెట్టి చుట్టూనేమో చేరి పాటలు పడుతూ ఆ ఉయ్యాలకు బంగారు గొలుసులు పెట్టి దానికి ఏమో పువ్వులు పెట్టి అంతా సుగంధపరమైన ద్రవ్యాలన్నింటినీ కూడా వెరచింది సంగీతాన్ని సాహిత్యాన్ని డాన్స్ ఇది ఇది పెట్టి అలాగా ఆ ఎంజాయ్ చేసిస్తాం ఆ భగవంతుని కీర్తనం చేసేసి దర్శనం చేసి కంటికి చెవికి అంతా కూడా పూర్ణత్వం వచ్చిస్తే అదే ఆనందంగానే అది లేదు ఇది లేదు నేను లేదు నా చేత తెలియబడేది అంత అంతా హోళక్కి అంతా నిర్విశేషం ఏ తేడా లేదు ఏ విశేషణాలు లేవు ఏ గుణాలు లేవు రంగు లేదు రుచి లేదు వాసన లేదు ఎందుకండి ఏం బ్రహ్మది ఇలాంటి బ్రహ్మని ఏం చేసుకోవాలో బ్రహ్మని తెలుసుకుంది మాత్రం అదంతా ఒక ప్రొఫెసర్ నాతో ఉన్నాడు ద్వారంలో సెలబ్రేషన్ ఉంటుందండి సెలిబ్రటోరియల్ గాడ్ అలంకార ప్రియో విష్ణుహో అన్నారనుకోండి చక్కగా అలంకారాలు పెట్టచ్చు పెద్ద ఎక్కువ ఉన్నట్లయితే బంగారం తోటి ఆ కీతం చేయించవచ్చు ఇంకా డబ్బు ఉంటే దానికి వజ్రాలు పెట్టిన తచ్చు మా మెడలోనేమో ఇంకోటి ఆ పుష్ పుష్పదోటలో ఉన్నటువంటి ఉద్యానాన్ని కలిసచ్చు పది ఎకరాల మూ కొనేసి ఉద్యానాన్ని కలచొచ్చు దాంట్లో రకరకాల పుష్ప జాతులను కలిసచ్చు కామర్స్ పెరుగుతుంది వెరైటీ పెరుగుతుంది శోభ పెరుగుతుంది ఇవన్నీ ఉంటుంది కానీ ఏమీ లేదు కడుపు సు కూర్చో జగత్సంతా ఇచ్చా లోపల ఆత్మరూపంగా బ్రహ్మన్నాడు ఆ బ్రహ్మలో రెండోది లేదు తను తాను తెలుసుకునేది లేదు ఇతరాన్ని తెలిసినవి లేదు ఇలాంటి బ్రహ్మ ఇంద్రుడు కోరలేదు ఆయనకు అక్కర్లేదు ఇలాంటి బ్రహ్మ అన్ని కోరికలు తీరాలి అన్ని లోకాల్ని పొందాలి అలాంటి బ్రహ్మనేదో ఆయన కోరాడు అని కోరకుంటాడు అనేది సిద్ధాంతం తత్ తత్ ముందు అలా చెప్పింది కరెక్టే లా అంటారు ఇష్టమింద్రస్ ను చెప్పింది కరెక్ట్ ఇంద్రుడు కోరుకున్నది నువ్వు చెప్పినట్టు వంటే దాన్నే కోరేడు ఏం కోరేడు ఇమాని భూతాన్ని మత్తోన్యాన్ని లోకాస్తామాస్ట సే మత్ అన్నే అహమేషాం స్వామీపీ ఇంద్రుడు మరి ఇలాగే కోరుకుంటాడు కూడా ఇంద్రుడు మరి ఇంక అలా కోరకపోతే ఇంకెలా కోరుతాడు ఎందుకంటే ఇంద్రుడు ఏది కోరినా ఏది కోరినా ఏది కోరకపోయినా అసలు ఇంద్రుడుకున్న దృష్టి ఏమిటి ఇప్పుడు ఆ దృష్టిని బట్టి కోరుకుంటుంది కదా ఇంద్రుడి దృష్టి ఏమిటంటే ఇమాని భూతాన్ని మత్తహ అన్యాన్ని ఈ పంచభూతములు సకల ప్రాణులు నాకంటే భిన్నంగా ఉన్నాయి లోకాహ కామాస్తి సర్వే మత్తహా అన్యే ఎన్ని లోకాలైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకంఠ భిన్నంగా ఉన్నాయి సర్వ కామునలు కామునలు అంటే పోరదగిన పదార్థములు పోరదగిన వస్తువులన్నీ నాకంఠ భిన్నంగా ఉన్నాయి తర్వాత నేను ఈ భోగాలన్నింటికీ కూడా అధిపతినే ఇంద్ర ముల్లోకాలకి నాయకుని అధిపతినే అహనిషాన్ స్వామి ఇది ఇంద్రిని యొక్క అర్హిత ఇప్పుడు వాడిని తనని తాను తెలుసుకుంటూ సర్వాన్ని తెలుసుకుంటూ సర్వాంశ కామానాత్మతి సర్వాన్ లోకాన్ అలాంటివి కోరుకుంటాడు కాని అలాంటి ఆత్మను కోరుకుంటాను కానీ ఈ ఆత్మ ఏందైతే నేను నాది అనే భేదం లేదో సకల భేదములు ఉపమర్జితం ఏది తనను తాను తెలియదో ఇతరమును తెలియదో దేని ఎందుకు ఏ విశేషములు గుణములు ఏమీ లేమో కామనలు దేనిని స్పృశించమో అనేది ఎవరికి కావాలండి కాబట్టి ఇంద్రుడు తనున్న స్థితిని బట్టి ఇటువంటి ఆత్మని భేదయుక్తమైన ఆత్మని కోరుకున్నానంటే అది సరే అది కరెక్టే వాడు కోరుకోవడం వరకు కరెక్టే ఒక్క నిమిషం అది ఒక్కసారి బంధు పెట్టాడు ఇది కూడా బంధు పెట్టాడు అంతే బాధ వచ్చిందా కాబట్టి ఇంద్రుడు కోరిడి భేద దృష్టిపూర్వకమైన కోరుకునే కోరతాడు అంతకంటే ఘనకార్యం ఇంకంతకంటే ఏం ఇది ఏమన్నా భక్తుడిని పెట్టుకుని నీకు కోరిక చెబుతున్నాంటే నాకు ఈ జ్ఞాపంలో కావాలి అలా అలా కోరతాడు కానీ నాకు అద్వయ ఆత్మస్వరూపం కావాలని కోరతడా ఓకే ఇంద్రుడు ఏది కోరితే అదే అదే జ్ఞానాన్ని కోరితే ఏదైనా జ్ఞానమేనా జ్ఞానాన్ని చేతనం ఇవన్నీ లభిస్తాయో అది కావాలని కోరాడు కదా ఏ జ్ఞానాన్ని కోరితే ఆ జ్ఞానాన్ని కదా జ్ఞానశబ్దానికి ఉపాసన అర్థం చెప్పండి ప్రవో ఉపాసన చెప్పేసి పంపిస్తే ఉపాసన చేసుకుని భోగాలు కోరుకులు అన్నీ తీర్చుకుంటాడు కదా కాబట్టి అదే ఇవ్వచ్చు కదా ప్రజాపతి గారు అది ఇవ్వరు ఎందుకంటే నటు ఏతత్ ఇంద్రస్య హితం అది ఇంద్రుడికి హితము కాదు ప్రియము వేరు హితము వేరు ప్రియం అంటే డిజైర్డ్ బట్ నాట్ డిజైరబుల్ అది ప్రియము స్థితం అంటే నాట్ డిజైర్డ్ బట్ డిజైరబుల్ అంటే అప్షన్ అయిందండి స్త్రి అంటే చక్కగా అందంగా ఎర్రగ బురగ బాగుంటుంది కానీ ఆరోగ్యానికి మంచిది కాదు అది ప్రియం చూడ్డానికి వినడానికి అన్ని విధాలు బాగుంటుంది కానీ శ్రేయస్సు కాదు ఏమన్నారు స్త్రిము స్థితము అంటే శ్రేయస్కరము కానీ చూడ్డానికి అంత ఆకర్షణీయంగా ఉండదు సో ఐస్ క్రీమ్ ఉందనుకోండి చాలా ఆకర్షణంగా ఉంటుంది కానీ శరీర ఆరోగ్యానికి మంచిది కాదు అదే కాకరకాయ కోరం ఉందనుకోండి ఏమైనా ఆకర్షణ ఉండదు కానీ శరీరారోగ్యానికి మంచిది అలాగే కాబట్టి ఇంద్రుడికి చిన్నపిల్లవాడు మట్టి నోట్లో పెట్టుకుంటాను వద్దంటే తెలుస్తుంది ఎందుకంటే వాడికి స్త్రీమేమిటి మట్టి నోట్లో పెట్టుకుంటారు కానీ హితమేటి మట్టి మానేసి పుష్టికరమైన ఆహారాన్ని తిన్నాం కాబట్టి తల్లి వాడు కావాల్సినది ఇస్తుందా వాడికి హితకరమైనది ఇస్తుందా తన అర్థిగారు కూడా అంటే నత్వేత బింద్రస్ హితం అంటే చూడండి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇక్కడ ఒక స్కీమ్ ఉంది దేహం ఉందనుకోండి ఇదంతా దేహానికి సంబంధించిన ప్రకారమేం కదా దేహం ఉందనుకోండి దేహం అనేది ఒకటి ఉందని మనకి ఆలోచిస్తాం లోతుగా ఆలోచించాలి ఎలాగలియండి కనపడుతుందని అలాగా స్థూలంగా చూడకూడదు దేహం అనేది ముందే మనకు ఎలా తెలుస్తోంది అంటే చూడండి ఏది అనుభవానికి వచ్చినా ఇటు దేహం అనుభవానికి వచ్చినా అటు జగత్ అనుభవానికి వచ్చినా మంచి ద్వారా మాత్రమే అనుభవానికి ఫైవ్ ఫోల్డ్ సెన్సేషన్స్ ఆప్టికల్ సెన్సేషన్స్ ఉంటాయి టచ్ సెన్స్ ఆఫ్ సంబంధించిన సెన్సేషన్స్ ఉంటాయి సెన్స్ ఆఫ్ ఎక్కడ ఏ ఏ పార్ట్లో లేకపోతే ఆ పార్ట్ మీద అనుభవానికి రాదు అది ఎంతలా అనుభవానికి రాదంటే ఓ రంపం పెట్టేసి ఆ పార్టీ కోసేసి సంఖ్య వేసుకు పట్టుకుపోయినా మీకు తెలియదు వారు కాలు కోసేసి తీసేసి ఓ బ్యాగ్ లో పెట్టి పని చేస్తాం మీకు తెలియదు అంటే ఎందుకని ఆ సెన్స్ ఆఫ్ టచ్ వల్లనే కాలు అనేది ఒకటి ఉంది అని తెలుస్తుంది కాలు ఉందని తెలిసిన ఈ కాళ్ళు నాది అనేది తర్వాత వస్తుంది ముందు కదా ఉందని తెలియాలంటే దాని మీద జ్ఞానం ఉండాలి ఏ జ్ఞానమో స్పర్శ జ్ఞానం లేకపోతే స్పర్శ జ్ఞానం మనకి తిమ్మిరెచ్చినప్పుడు స్పర్శ జ్ఞానం లోపిస్తుంది కాలు ఉన్నట్టు తెలియదు స్పర్శన బట్టు తెలియదు కానీ కంచితో తెలుస్తాం కాలు ఉందిరా బాబు తెలుస్తాం కాలు ఉంది కానీ తిమ్మిరెచ్చింది ఎనస్పీషియా ఇచ్చినప్పుడు కన్ను లేదు స్పర్శియా లేదు ఏమీ లేదు దాంట్లో కాలు ఉందో లేదో తెలియదు కథతో వాడు కోసపోయినా మనం తెలిసిందేమీ లేదు కాబట్టి నీకు దేహము ఏ రకంగా అనుభవానికి వస్తుంది అంటే పంచ జ్ఞానేంద్రియముల యొక్క స్పందనల ద్వారా అనుభవానికి వస్తుంది జగత్తు ఏ రకంగా అనుభవానికి వస్తుంది జాక్నీషియన్లే పంచ ద్వారానే జగత్ అనుభవానికి వస్తుంది అసలు జగత్తనగా నేను అంటే ఏదైతే పంచ జ్ఞానేంద్రియముల ద్వారా అనుభవానికి వస్తుందో అదే జగత్తను అంటే దేన్ని మీరు చూస్తున్నారో వింటున్నారో అర్థానిస్తున్నారో ఆస్వాదిస్తున్నారో స్పృశిస్తున్నారో అదే జగత్తు జగత్తులో అవే ఉన్నాయి ఆ రోజు లేదు దేహము జగత్తు అనుభవానికి వచ్చేటువంటి పద్ధతిలో తేడా ఏమీ సమానంగా అనుభవానికి వస్తున్నాయి తర్వాత జగత్తులో ఏ మూలధాతువు ఉందో మూలధాతువులు మసాలా ఏ మసాలా ఉన్నదో ఏ మూలధాతువులు జగత్తులో ఉన్నాయో సరిగ్గా అదే మూలధాతువులు దేహంలో కూడా కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ప్రాణికి రెండు దేహాలు ఉన్నాయి అదేమిటంటే ఈ దేహము జగత్తు అనే దేహము ఇది పర్సనల్ బాడీ యూనివర్సల్ బాడీ అనే రెండు దేహాలు ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు చిన్న పిల్లలకు మీరు రెండు బిస్కెట్లు పెట్టారనుకోండి ఓ బిస్కెట్ నోట్లో వేసుకు వస్తుంది రెండో బిస్కెట్ జేబులో పెట్టుకుంటారు ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడికి ఏమున్నాయి నోట్లో వేసుకున్న బిస్కెట్ తన తాను జేబులో ఉన్నది తాను అల్టిమేట్ గా ఆ దేగులో ఉన్నది రోడ్లోకి వెళ్తుందనే అభిప్రాయం అంతేకానే అది తనదైంది లేకపోతే తనది కూడా అవ్వాల్సిన సందర్భం లేదు అదేవిధంగా చుట్టూ ఉన్న పృథ్వీ ఏదైతే కలదో అది మీ దేహాన్ని నిలబెడుతుంది చుట్టూ ఉన్న జలము ఈ దేహాన్ని నిలబెడుతుంది అలాగే వాయువు అగ్ని ఆకాశం ఈ పంచభూతాలు చుట్టూ ఉన్నాయి వాటిలో బయలుదేరినటువంటి ఒక చిన్న బురవేది కాబట్టి సముద్రంలో బుడగ లేచినట్టు ఆ బుడగలోకి కావాల్సిన నీరు ఎక్కడి నుంచి వస్తుంది సముద్రంలో వస్తుంది ఆ బురగకు కావలసిన ఆ లాస్ ఏదైతే ఉంటాయో ఆ బుడగను ఆ విధంగా నిలబెట్టేటువంటి ఫిజికల్ లాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సముద్రంలోనే నిలిచి ఉంటాయని సముద్రంలోనే అవిష్కృతం అవుతూ ఉంటాయి కాబట్టి బుడగకి రెండు దేహాలు ఉన్నాయని చెప్పచ్చు ఒకటి స్టోన్ ఫిజికల్ బాడీ రెండు ఓషన్ యూనివర్సల్ బాడీ ఓషన్ ఉండబట్టే బుడగు ఉంది లేకపోతే కాబట్టి ఆ ఇది నా దేహం చుట్టూ ఉన్న జగత్తు కూడా నా దేహము మనస్సు కూడా మీరు మనస్సును ఏదైతే అంటారో అది జగత్తు నిర్మాణం చేసిందే తప్పిస్తే మీరు నిర్మాణం చేసుకున్నది కాదు ఆ మనస్సులో దాన్ని కంపార్ట్మెంట్స్ కింద మీరు దాని ప్రోగ్రెస్ని పరిశీలిస్తే తల్లి మనస్సును నిర్మాణం చేయడం ప్రారంభించింది తల్లి కొంత తండ్రి తర్వాత కొంత దానికి యాడ్ చేశారు తర్వాత బంధువులు యాడ్ చేశారు తర్వాత హై స్కూల్లో టీచర్స్ యాడ్ చేశారు సొసైటీ యాడ్ చేసింది ఇవన్నీ కలిసి మనస్థైంది కాబట్టి మనస్సులోకి వచ్చిన ఇన్పుక్స్ అన్ని సమష్టి నుంచి వచ్చినవే కాబట్టి అధికనే నా మనస్సు అంటే ఆ నా మనస్సు అన్న దాంట్లో వ్యక్తి అంతా సమష్టి అంటే ఎప్పుడు సమస్య కొంత వ్యక్తి చాలా సమస్య ఉంటుంది నా దేహము అన్న దాంట్లో కొంత వ్యక్తి వీడు వ్యక్తి భావన అవుతుంది అదంతా సమష్టి నుంచి వచ్చింది కాబట్టి వ్యక్తిని సమష్టిని ఎప్పుడూ వెటకీపోతుంది విడతీస్తే దాని నుంచి కాన్ఫ్లిక్ట్ అండర్స్టాండ్ స్థావ్ నిర్మాణం అవుతాయి కుటుంబంలో మీరు కలిసి జీవిస్తున్నప్పుడు మీకు నేను వేరు కుటుంబములో వేరు అనే భేద బుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఘర్షణ దుఃఖము నిర్మాణం అవుతుంది మనందరం ఒక్కటే అనే భావనలో విడినంతసేపు ఘర్షణ దుఃఖం ఉండవు తర్వాత మనందరం ఒక్కటే అనే భావన అది పైకి రాదు అది అలాగే ఉంటుంది ఆర్టిక్యులేట్ అవ్వదు స్పెసిఫిక్ చేయకుండా ఉంటుంది కానీ ఎప్పుడైతే మనము వేరు అనే భావన వచ్చిందో అంతవరకు నిర్దేశింపబడకుండా అంటే ఒక రూపాన్ని ఇవ్వకుండా ఉన్న ఏకత్వ భావన అదిపోతుంది ఏకత్వ భావనకు రూపం ఉండదు యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ వన్ బట్ వెన్ యూ ఫీల్ ది డివిజన్ దెన్ యూ ఆర్ అక్యూట్లీ కాన్షియస్ ఆఫ్ ది డివిజన్ కాబట్టి డివిజన్నే మీకు బాగా బుద్ధికి వస్తూ ఉంటుంది ఏకత్వం బుద్ధికి రాదు ఏకత్వం అనుభవంలో భాగం అయిపోతుంది కాబట్టి ఎప్పుడైతే అనుభవ రూపమైన ఏకత్వం బ్రేక్ అయిపోయి భేదం ఎప్పుడైతే బుద్ధికి వచ్చేసిందో అప్పుడే ఘర్షణ దుఃఖం ప్రారంభం అవుతుంది కుటుంబంలో సరిగ్గా ఇదే ప్రిన్సిపుల్ సమష్టికి వర్తిస్తుంది ఎందుకంటే వ్యష్టిని సమష్టి నుంచి విడదీసినప్పుడు దుఃఖం వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు సమష్టి నుంచి విడదీయకూడదు ఎస్టి దేహము సమష్టి దేహము రెండు దేహాలు ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే ఫిజియాలజీ నేనే యాస్ట్రానమీ కూడా నేనే ఎస్ట్రానమీ నాట్ యాస్ట్రాలజీ అంటే జగత్ అది కూడా నేనే అది కూడా నా దేహమే ఫిజికల్ బాడీ నా దేహమే ఎస్ట్రానామికల్ వరల్డ్ కూడా నా దేహమే సో బోత్ ఫిజియాలజీ అండ్ ఎస్ట్రానమీ డిస్క్రైబ్ ఐ ఓన్లీ కాబట్టి తన దేహము ఫిజికల్ బాడీ పర్సనల్ బాడీ యూనివర్సల్ బాడీ వ్యఫ్టీ సమష్టి ఇప్పుడు ఎవడి జీవితంలో కేవలము వ్యష్టి మాత్రమే ఉండి సమష్టి యొక్క పరిజ్ఞానం ఎవడి జీవితంలో లేదో వాడు అజ్ఞాని వాడు ఘర్షణతో దుఃఖంతో జీవిస్తాడు వాడు ఏమి చేశాడు డబ్బు సంపాదించాడా అధికారం సంపాదించాడా పూర్తి చేశాడా ఇవన్నీ సెకండరీ వాడు భేద దృష్టి నేను సర్వము కంటే విడివడి ఉన్నాను ఇది మాత్రమే నా దేహము అని ఎవడైతే పూర్తిగా సమష్టి నుంచి విడిపోయి ఉంటాడో వాడు ఘర్షణ దుఃఖాన్ని పొందుతాడు వాడు ఇక్కడ ఇక్కడ యజ్ఞం చేస్తూ స్వర్గానికి వాడికి ఘర్షణ దుఃఖం తప్పదు ఇక్కడ వైశ్వ సంపాదించి అమెరికాకు వెళ్లినా వాడికి ఘర్షణ దుఃఖం తప్పదు ఎవడైతే వ్యక్ష్టిని సమష్టిని కలిపి జీవిస్తూ ఉంటాడో అంటే వ్యక్తి ఇంపార్టెంటే సమష్టి ఇంపార్టెంటే సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది హోల్ అండ్ ద హోల్ ఈ పేర్కొ ప్రసక్తిని అని ఎవడైతే సమష్టిని వ్యక్ష్టిని కలుపుకుని ముందుకు సాగుతూ ఉంటాడో వారు సరైన మార్గంలో నడుస్తున్నాడు వారికి జీవితంలో ఘర్షణ తర్వాత దుఃఖము ఏ పాలలో భేద భావన ఉంటుందో అంతమాత్రమే ఉంటాయి భేదభావన యొక్క పర్సంటేజ్ ని ఎవడి జీవితంలో విజ్ఞానము శాస్త్ర శ్రవణం చేత పెరుగుతూ ఉంటుందో వాడి జీవితంలో ఈ వ్యక్ష్టికి సమష్టికి ఉన్నటువంటి భేదము అలా దూరం దూరంగా పోతూ ఉంటుంది ఆ భేదం తగ్గిపోతూ ఉంటుంది అలా ఎక్స్పైరెన్స్ అని ఆఖరికి ఆ భేదం లేకుండా పోయినటువంటి వ్యష్టిని సమష్టిలో విలీనం చేసి అభేద స్థితిలో ఎవరైతే జీవితానో సర్వము నేనేని అటువంటి సర్వాత్మ భావంలో జీవించి వాడికి జీవన్ముక్తిగా ఉంటారు కాబట్టి ఆ జీవన్ముక్తావస్థకి వెళ్ళేటువంటి జ్ఞానాన్ని ప్రజాపతి బోధించాలనుకుంటున్నాడు కానీ ఇంద్రుడు కావాలని కోరుకున్న జ్ఞానాన్ని ప్రజాపతి బోధించాలని అనుకోవట్లేదు కాబట్టి ఇంద్రునికి ఏది ఇష్టమో అన్నది పాయింట్ కాదు ఏది ఇంద్రునికి హితమో అది ముఖ్యం దాన్నే ప్రజాపతి గారు బోధిస్తారు నా దగ్గరికి ఒక కథనం వచ్చాడు వచ్చి వాళ్ళు నా మీద వ్యతిరేకంగా ఉన్నారండి వాళ్ళ మీద నేను కోర్టులో కేసులు వేసాను అనుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో మనం నెగి బయటపడాలంటే ఏం చేయాలి మీరు సలహా చెప్పండి మీరు ఏ రకమైన ఉపాసన ఏమైనా చేయమంటారా మంత్ర చెప్పని చేయమంటారా అంటూ వచ్చారు వస్తే నేను చెప్పాను చూడు ఆ కేసును పరిస్థితి చేసేసి నెగ్గడం మీకు ప్రియంగా అనిపిస్తుంది ప్రియం అనిపిస్తుంది అహంకారం చేత ఆ ఫ్రస్ట్రేషన్ చేత యాంగర్ అండ్ రింజన్స్ ఉంటుంది ప్రియమది అది నెగ్గడం ప్రియమని అనిపిస్తుంది కానీ మీకు హితం మాత్రం కాదు మరి నాకేమిటి హితం అంటే ఆ fight it anymore DON'T డోంట్ ఫైట్ విత్ ఎనీమో రెసిస్ట్ విల్ ఎనిమోర్ సారీ స్టాప్ ఇట్ ఎలాగైతే గుడ్ అండ్ వీ విల్ గోత రిజల్యూషన్ నుండి కూడా రిస్కే వేదాంతం చదువుకుంటున్నావు కదా కాబట్టి నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి శత్రువు కూడా ప్రేమను నువ్వు కల్పించి చూడగలవేమో చూడు అపకారికి కూడా ఉపకారం చేయగలవేమో ఆలోచించు ఆ డైరెక్షన్ లో ముందుకు అడుగులేదు ముందు వాడికి ఒక గుణపాఠం నేర్పాలి అనే దృష్టిని పక్కన పెట్టుకోండి అని నేను చెప్పా అంటే నేను చెప్పింది ఇష్టం కాదా ఆయన హి డి నాట్ లైక్ ఇట్ నేను చెప్పింది ఆయనకి హితం కాబట్టి హితాన్ని చెప్పాలి ఇష్టాన్ని చెప్పకూడదు లేకపోతే నేను ఇంకోటి చెప్పగలను నాకు నాకు తెలుసు ఏంటంటే శత్రు విజయార్థం దుర్గా పాఠం అహంకరిషే అని సంకల్పం చేసి చెంది సప్తశి నేనే పుస్తకం రాసాం దాని మీద నాకు తెలుస్తుందంతా ఆ ప్రక్రియ అంతా కూడా అతనికి అర్థ చెప్పేసి నువ్వు ఇటు పాఠం నెల రోజులు చక్కగా పారాయణ చేస్తూ ఉండు అయితే నేను చేయడానికి ఖాళీలతో పురోహితుడు తప్పి చేయించు నువ్వు కోర్టులో కోర్టులో కేసు నవ్వుతావు తప్పనిసరిగాను ఆ ఆటంకాలు నువ్వు కోర్టులో కేసు నెగ్గేందుకు నీకు చాలా ఛాన్స్ ఉంటుంది అని అలా చెప్పారు నెగ్గేస్తామని చెప్పకూడదు ఎప్పుడు కూడా ఎస్కేప్ అయ్యే విండే ఎట్టిబిట్టుకు చెప్పారు అలాగే చెప్తారు ఎస్కేప్ అయ్యే విండే ఎట్టిబిట్టుకుని చెప్తారు నెగ్గుతామని చెప్పరు నెగ్గేందుకు నీకు అవకాశం వస్తుంది ఆ పరమేశ్వరుడు అనుగ్రహించినట్లయితే నీకు నెగ్గే ఛాన్స్ ఉంటుంది నీకు ఆ ప్రతిబంధకాలు తొలగిపోయేందుకు నువ్వు మీరు ఉపయోగపడుతుంది అది కదలిపోయినట్లయితే అని అలా ఇసుక ఎప్పుడు ఇసుకోటి పెట్టుకుంటావు చేస్తే ఒకటి పారేస్తూ ఉండాలి నువ్వు నెగ్గేందుకు ఛాన్స్ ఉంది నెగ్గేటువంటి అవకాశం చాలా ఉంది ఇప్పుడు ఈ ఫలాలు చెప్పిన వాళ్ళు అలాగే చెప్తారు వర్షం పడేటువంటి ఉత్తరప్రదేశ్లో వర్షం పడే చిరు కూడినటువంటి వర్షం అవకాశం ఉత్తరప్రదేశ్ లో చిరుజిల్లులు ఏమున్నమాట ఇది కలకాయ ఉత్తరప్రదేశ్ ఎంత బ్రిటన్ ఎంత ఉంటుంది దాంట్లో చిరుజిల్లు అక్కడక్కడ చిరుజిల్లులు పాటు పరుకాయని అక్కడక్కడ చిరుజుల్లుము పడే అవకాశమో ఉన్నది ఏం చెప్తాడు వారు వేడితే ఎంత ఎస్కేప్ అరడ విండోలు పెట్టుకున్నాడు ఎస్కేప్ అవడానికి సో ఎనివే సో ఉచి హితం ఉచిత ఇస్తాం హితమే చెప్పాలి ఇష్టం ఎప్పుడూ చెప్పవాలి ఎందుకంటే ఇష్టం చెప్పడం వల్ల ఒక మిథ్యని మనం సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుంది ఒక అజ్ఞానానికి బలం ఇచ్చినట్టు అవుతుంది వాడు మహాత్ములు చెప్పినాడని వాడు నిత్యం తిరుగుతూ ఉంటాడు అజ్ఞానాన్ని ఎప్పుడూ అలాంటి అజ్ఞానాన్ని బోధించకూడదు జన విజ్ఞానాలు ఎదుటి అని అడిగారు ఏమండి ఇలాగంటే విభూతులు తీస్తారు ఇది తీస్తారు అది తీస్తారని అంటున్నారు కదా దాన్ని మీరు ఖండెం చేయాలి చేస్తారా అని అడిగారు నేను చేయను ఇక్కడ ఎందుకు చేయను అంటే హీలింగ్ సెషన్స్ పెట్టి ప్రేయర్ వల్ల రోగాలు తీసే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తీసే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు తీసే తీసుకెళ్తున్నది మీరు నిర్ద్వంద్వంగా ఖండిస్తా ప్రకటన ఇవ్వండి ఇప్పుడు ఇవ్వండి మీరు ముందు లేకున్నప్పుడు ఖండించండి ఖండించొచ్చి మీరు కూర్చోండి నాకు మైతి ఇవ్వండి నేను ఈ విభూ తెలికుండా ఇదంతా తప్పని ఖండిస్తాను ఫస్ట్ యూ డూ దాట్ ఇదిగో రైట్ తో ఆస్ అనేది చేపందరి ఖండిస్తా ఖండించాలని చెప్తాను ఎందుకంటే నువ్వు మీరు ఖండించిన తర్వాత నేను చేపందరూ ఖండిస్తా ఎందుకంటే రిచ్యువస్ దాడ్ ఐ డోంట్ వాన్ బట్ ఒక సరైన సందర్భంలో ఇదంతా బోగస్త నేను ఖండిస్తూనే ఉంటాను మీరు గమనించి కాబట్టి హితం చెప్పాలి ఇష్టం ఎప్పుడూ చెప్పకూడదు పోలండి ఏదో ఒకరోజు నుంచి ఇప్పుడు తోటకి వచ్చి వెళ్ళాను పర్వాలేదు మళ్ళీ వెనక్కి వచ్చాం కాబట్టి ఏం సమస్య కాదు సో హిత అదే అంటున్నారు హితం కేంద్రస్య ప్రజాపతి నా వక్తవ్యం కాబట్టి ప్రజాపతి గారు ఏం చెప్పాలండి హితం చెప్పాలా ఇష్టం చెప్పాలా హితమే చెప్పాలి ఆయన హితం చెప్పాడు ఆయన ఏం చెప్పాడు నిర్విశేష ఆత్మజ్ఞానమే హితము అంతేగాని నేను ఇంత అధికారాన్ని ఉన్నాను నా అధికారం మరింత ఎక్కువైపోయి అవి అధికార హితం నాకు ఇంకా కామనం వచ్చేసి ఇంకా పవర్స్ వచ్చేసి అధికార హితం కేవలము నిర్విశేష ఆత్మజ్ఞానమే హితం అని అంటున్నారు యోమవత్ అశరీరాత్మత సర్వభూత లోక కామాత్మత్వపదమేనా ంద్రా వ్య ప్రజాపతి నాభిప్రేతం ప్రజాపతి నా అభిప్రేతం ప్రజాపతి గారి యొక్క అధిష్టం ఆయన ఇలా కోరుకున్నారు వీడికి మనం హితం చెప్పాలి ఇంద్రుడికి హితాన్ని బోధిద్దాము ఎందుకంటే కోపం ఎంతకాలం ఉన్నామంటే ఎంతకాలం బ్రహ్మచర్యం చేసుకోవాలో ఉండిపోయి అలా ఇంద్రుడు మరో దృష్టితో చూస్తే అధికారము సంప్రదాయ ఇవన్నీ తలవాడే అయినా ఆ గర్వమోది అయిన లేకుండా నూట ఒక్క సంవత్సరాలు దీని దగ్గర బ్రహ్మచర్యం చేస్తూ ఉండిపోతే ఆయనకి హితం చెప్తే పంపించాలి కాని బుద్ధి నుంచి పంపించకూడదు సో ఏమిటి హితము ఆత్మ యోమవత్ అశరీరం శరీర ఆత్మ ఆకాశానికి హద్దులేమున్నాయండి ఇక్కడ దాకా ఆకాశం శరీరానికి హద్దులు ఉన్నాయి ఇది ఇక్కడ దాకా ఇప్పుడు ఇలా పెట్టారనుకోండి వీ వీ పెడుతూ ఉంటారు ఈ వీ పెడితే ఇది నేను ఇది నేను ఇది నేను కాదు కదా ఇది నేను కాదు కదా సో నేను కానిది ఎక్కడ దిగినవుతుంది నేను కానిది టిప్ ఆఫ్ ది నోట్స్ దిగినవుతుంది టిప్ ఆఫ్ ది నోట్స్ వరకు నేనే టిప్ ఆఫ్ ది నోట్స్ నుంచి నేను కానిది దిగినవుతుంది అలా ఉంటుంది పరిస్థితి కాబట్టి సో ఆ విధంగా శరీరము అనేప్పటికి దానికి స్పేస్ లిమిటేషన్ వచ్చేస్తుంది కానీ ఆకాశం ఉందనుకోండి ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి ఇల్లు ఎక్కడి నుంచి ఇల్లు అంటే ఈ గోడ నుంచి ఇల్లు లోపలికి గోడ అవతల నుంచి ఇల్లు కాదు అలాగా ఆ రకంగా ఆకాశానికి హద్దు చెప్పండి ఆకాశానికి హద్దు అవుతుంది ఆ కథపడి ఆ కొండ వరకు ఆకాశం అని చెప్తారా అక్కడికి వెళ్తే ఇంకొంచెం ముందుకెళ్తున్నారు ఆకాశానికి హద్దు లేదు అలాగే ఆత్మకి హద్దు లేదు మరి హద్దు ఉన్నట్లు ఎందుకు వస్తుంది శరీరమే ఆత్మను కొట్టి ఆ హద్దు ఉన్నదని వస్తున్నాం సో నేను శరీరము అని తనను తాను దేహముగా ఇమాజిన్ చేసుకోవటం వల్ల మీరు తన యొక్క అశరీర ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు తనను తాను శరీరంగా ఇమాజిన్ చేసుకుని ఆ శరీరానికి ఒక పేరు పెట్టి దానికి ఒక రూపాన్ని భావన చేసి ఉంటున్నాడు కాబట్టి ఒక క్షణం కూడా ఒక క్షణకాలమైన నేను శరీరము అని అనుకోవడాను క్షణకాలమైనా అనుకోవాలి అలా అనుకోకూడదు నేను శరీరం నాకు ఈ రోగం ఉంది నాకు ఆ రోగం ఉంది మీరందరూ వచ్చి నా శరీరానికి సేవ చేస్తూ అలా అనుకోకూడదు అక్కడ ఇస్తే దానికి ఆహారం పారేయాలి మూడు రోగం వస్తే మందు బారేయాలి దాన్ని నేను కాదని అన్నా కానీ ఒక క్షణం కూడా నేను శరీరము అని అనుకోకూడదు ఇప్పుడు కూడా ఆ అద్వయ జ్ఞానస్వరూపం అద్వయం మాట అలాంటివి జ్ఞానస్వరూపమైన చైతన్యాన్ని నేనునే మనం భావిస్తూ ఉండాలి ఈ శరీరము ఎడలా జగత్తు ఎడలా విశ్యాత్మ భావనలో ఉండిపోయి అలా సైలెంట్ గా అలా ఉండిపోతే ఆ సైలెన్స్ లో ఆ నిరాకరణలో ఆ వినయంలో ఆ భావ నిరాకరణంలో మనిషి గ్రో అవుతాడు మనిషి ఎదుగుతాడు ఆ ఎదుగుదలలో వాడికి ఒక ఇన్స్పై ఏర్పడుతుంది ఈ సంస్థ మోదిస్తూ ఈ దిగిస్తూ ఎదేశం ఇది సంస్ మోదిస్తూ అది పద్ధతి కానీ మేమిది నా నా కంటే భిన్నంగా ఇవన్నీ ఉన్నాయి అక్కడెక్కడో దేవుడు కూర్చుని ఉన్నాడు ఆయనేమో అనుగ్రహిస్తే స్వర్గానికి వెళ్తాడు ఎంతో ఇలాగా ఇది ఇది పద్ధతి కాదు అరైతే దేవుణ్ణి పూజించడం ఎందుకంటే ఇదిగో నేను నువ్వు వేరుగా ఉన్నామనే యజ్ఞానం నుంచి నన్ను బయటపడేవా అందుకోసం నిన్ను నేను పూజిస్తున్నానని పూజించాను అలాగే పూజించాలి అంతేగాని నాకు ఈ కోరి తీర్చు ఆ కోరిక తీర్చు అంటూ పూజలు చేయటం అది కూడా వేదాంతంలో పద్ధతి కాదు వేదాంతంలో అంగీకారం కాదు మీరు వేదాంతాన్ని పక్షన తెచ్చేసి అసముందు వేదాంతం మొదలెట్టడం మొదలెడితే ఇదేదో అని వస్తారు కర్మకాండని మీరు మొదలు పెట్టారనుకోండి మీరు కాంపిటీషన్ వంద మంది ఉన్నారు కాబట్టి కర్మకాండని మొదలు పెడితే దానికి అట్రాక్షన్ లేదు ఎందుకంటే కాంపిటీషన్ వంద మంది ఉన్నారు బాగా చేస్తారు కూడా వీటి కంటే బాగా చేస్తారు బాగా అనుభవం కలిగినటువంటి పురోహితులు సరైన పురోహితులను అప్పిస్తే మొత్తం పెండినంత మూడు గంటల్లో వల్లించవతరం మారే మద్రాసు ఎక్స్ప్రెస్ స్పీడ్ లోకి ఇస్తాడు మొత్తం స్పీడ్ ఏం చేస్తాడు వీడికి అలవాట్లేదు వాళ్ళకి కాంపికేషన్ అందుకోసం ఏదైతే వేదాంత వారు మొదలు పెట్టాం వేదాంతం మొదలుపెట్టేపటికి పురోహితులు పూజారులు వీళ్ళందరూ కూడా ఓ దండం పెట్టుకుంటారు పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఆ మంత్రాలకే అర్థం సరిగ్గా తెలిసి తెలియక వాళ్ళు ఏదో ఒక కాలక్షేపం ఇప్పుడు మీరు వేదాంతం అంటే అది వాళ్ళకి టాపిక్ మీరు గమనించండి సన్యాసి అంటే వేద పండితులు మాట్లాడటం ఎందుకంటే మనకి తెలియని పోలయ్యా బాబు ఇది ఏదైనా గణ చెప్పమో లేకపోతే మంత్రం చెప్పమంటే అతను మంచి ఉజ్వలంగా ముందుకు రాగలుగుతాడు కానీ మీరు సన్యాసం అనేప్పటికీ వినకపోతాడు ఎందుకంటే అతనికి అతను చేసి కర్మలన్నింటికి పక్కన భార్య వచ్చి కూర్చోవలసి ఉంటుంది అతని పాపంస్ ఈ కెనాట్ హ్యాండిల్ దట్ సిచువేషన్ సో పక్కకు గణం పెట్టి పక్కకు తప్పుకుంటాయి లేదు ఫోర్ వేదాంతం అని వీడు ముందుకు వెళ్ళాం ముందుకెళ్ళి వేదాంతాన్ని పక్కన పెట్టేసి కర్మకాండం అవసరం తీసుకు నేను ఇంజెక్ తీసుకుంటురో పురోహితం చేసుకోవాల్సింది నిజం చేస్తాడు అలా చేయకూడదు వేదాంతమైన మొదలు పెడితే అనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఉండాలి లేకపోతే కమిట్మెంట్ ట్రూత్ ఉండాలి లేకపోతే ఏమొస్తుంది ఫోకస్ దెబ్బతింటుంది కొన్ని ఇదే ఇది కూడా అంటే అలా కుదరదు ఇది నాటి సముచ్చేయం వద్దని చెప్పారు జ్ఞానకర్మ జ్ఞానకర్మ సముచ్చేయం పొసదదు ఆయన వద్దని చెప్తే చెప్పారు మేము రెండింటినీ కూడా మోడర్న్ గా చేసేస్తామంటే మీరు యూ విల్ లూజ్ వన్ and you know what is that you will lose you will lose gyan where you will you lose gyan a focus on that you know camp for two camp gets two months camp gets two months in the interval that one day these two months also i stayed in the same state of power that atma brahma ekatvam that for two months that when you are eating the meditation also ah first class also second class also third class also satsanga also ఎప్పుడైనా రోడ్డు మీద పలకరిస్తే కూడా లేడు దాంట్లో సోకైపోతాడు అంతే రెండు నెలలు అయ్యేప్పటికీ అదే ఉంటుంది ఇంకేమి ఉండదు దానికి విరుద్ధమైనది ప్రతిదీ నిరాకరింపబడుతుంది పూర్వపక్షం చేసేస్తూ ఉన్నాం నిరాకరించేస్తూ ఉంటాం కాంగ్యకర్మాలన్నింటినీ పూర్వపక్షం చేసేటం చేసిన నిరాకరించి పారేయటం భేదాన్ని అంతని పూర్వపక్షం చేసిన నిరాట నుంచి పారేయటం అంతే పని అదే పని సేమ్ థింగ్ రిపీటెడ్ ఇదేనండి ఇదేనండి యాంగిల్స్ And it is hammered down into the sinner's head. Allah cheshte, oka vishan, sloga vishan nirmahanam hootun. He is not the same person again. He is never the same person again. Ka-manaan e padi gva'day aki chur maharik hootun. Bhe-damo ne padi gha aki chur maharik hootun. Mhara goteh inga vadi karara dhamanaan yeshna. Tabati, Allah ka ja kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya-kya వీటికి సర్వభూతాలని తెలుసుకోవాలని కదా వీడి అనేది సర్వాణి భూతాన్ని విజానానికి అరే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే సర్వభూతములు దాంట్లోనే ఉన్నాయి సర్వాన్ కామాన్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే సర్వ కామములు దాంట్లో ఉన్నాయి సర్వలోకాలు ఆత్మస్వరూపంలో ఉన్నాయి సో సర్వభూత లోక కామములకు ఆత్మ ఏమిటి పరబ్రహ్మ ఆ పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకున్నవాడు సర్వభూత లోక కామాలని అంటే సర్వభూతాన్ని సర్వలోకాన్ సర్వ కామాన్ వాడు పొందినట్లే అవుతుంది యా ప్రాప్తి అటువంటి ప్రాప్తి ఇంద్రుడికి ఇష్టం అంతేకాని లోకాలన్నీ లిస్టు రాసుకుని దీన్ని ఒకదాని తర్వాత ఒకటి పొందుతాను అంటే అది ఎప్పటికీ అయ్యే మాట కాదు కామనాలన్నీ లిస్ట్ రాసుకుని ఒకదాని తర్వాత ఈ కామనులన్నీ ఇంకో దాన్ని పొందుతాను అంటే దాంట్లో ఏమవుతుందో తెలిసినా మీరు పది కామనులు పూర్తి చేసుకునేప్పటికీ అంతకుముందు ఉన్న లిస్ట్ తొంభై కామనుల లిస్ట్ అనుకోండి దాంతో పది కామనులు పూర్తి అయ్యేప్పటికి ఇప్పుడు ఆ లిస్ట్ ఎక్స్పాండం ఎంతవతిలో తెలిసిన నూట తొంభై అవతి జామెట్రిక్ ప్రపోర్షన్లో ఎక్స్పెండ్ అవుతాయి మొత్తం కామన అనే భావాన్ని అంటే ఈ కామనలన్నిటినీ చేసినటువంటి కామన అనే భావాన్ని ఆ యాటిట్యూడ్ ఆఫ్ డిజైరింగ్ని దాన్ని మీరు కషాయం చేసేసి తాగేసి ఇంత నిష్కామంగా కూర్చుంటే ఇంత వీడికి ఎదురు ఏ కామనా రాదు సర్వకామనలు విలీనం అయిపోతాయి అంటే కానీ కామనల్ని ఒకదాని తర్వాత ఒకటి తీర్చుకుంటూ పోతాను అంటే అదేనా అర్థం లేనమాట అది ఒక ఆయన లిస్ట్ పూసాను ఉద్యోగం చేసేవాడు నేను ఫస్ట్ ఇయర్ నా సర్వీస్ పన్నెండు ఏళ్ళ సర్వీసు ఫస్ట్ ఇయర్ నేను ఇదో ఈ పద రాష్ట్రాలు కొన్నాను రిఫ్రిజిరేటర్ కొన్నాను ఇది కొన్నాను అది కొన్నాను అప్పట్లో రిఫ్రిజిరేటర్ మిక్సీ కొన్నాను కూడా మిక్సీ కొన్నాను రెఫ్రిజిరేటర్ లీనార్ట్ రిఫ్రిజిరేటర్ కొన్నాను ఇది కొన్నాను అది కొన్నాను నెక్స్ట్ ఇయర్ లో టీవీ కొన్నాను బ్లాక్ అండ్ వైట్ కొన్నాను మళ్ళీ ఫిఫ్త్ ఇయర్లో ఆ కాలర్ టీవీ ఇలా లిస్టులు రాసుకుంటూ ఉంటాయి నేను చెప్పిన లిస్టు మనీవా వచ్చి డబ్బులు ఏవో వస్తాయి కొనివో కొంటూ ఉంటాం పాడేవి పాడవుతూ ఉంటాయి పాడేవి అట్లా పడేసి కొట్టవు కొనుక్కుంటూ ఉంటాం అందుకని లిస్టులు రాసుకుంటూ ఉంటే అవలా ఇంటర్నల్గా అయిపోతాయి అది బుర్రలోనే ఉంటాయి అవన్నీ లిస్టు రాస్తున్నావు అంటే బుర్రలోకి వచ్చేసాయి అర్థం అది బుర్రంతా పట్టేసి మీకు నిద్ర లేకుండా చేస్తాయి కావాల్సింది కొనుక్కో ఉన్న పనిచేసి పనిచేస్తే లేదు లేదు ప్రార్థాసీనంగా నడుస్తూ ఉంటుంది అంతేగాని అంతల్లా ఇంటర్నలైజ్ చేసుకోక మంచిది కాదు నీసారి సంసారంలో ఉండాలి కానీ మనం సంసారం వచ్చి మనలో ఉండకూడదు అసలు పరిగ్రహమే అవాయిడ్ చేయాలి కాబట్టి ఇంద్రుడు నాకు ఈ ఏమీ తెలియట్లేదు సర్వభూతాలు లేవు సర్వలోకాలు లేవు వదిస్తే కాబట్టి అసలు ఏమీ లేనట్టే అయిపోతుంది అని అన్నాడంటే తెలియకన్నమాట అది సార్ రాజ్యాప్తివత్ అన్యత్నా ఇప్పుడు రాజు ఉన్నాడు వారికి తన తన అధీనంలో కొంత భూభాగం ఉంది పక్క రాజ్యం వీడి అధీనంలో లేదు వీడేమో పూజ ఏదో చేస్తాడు యజ్ఞమో ఏదో ఆ పక్క రాజ్యం కూడా వీడికి వచ్చేసాం అలాగ అలాగే ఇంద్రుడికి అలాంటి జ్ఞానం కావాలనుకుంటున్నాడు ఇంద్రుడు అలాంటి జ్ఞానాన్ని ప్రజాపతి గారు ఇవ్వడానికి సిద్ధం కాలేదు అయితే మరి ఆత్మజ్ఞానం అలాంటిది కాదా కాదు ఆత్మజ్ఞానం అలాంటిది కాదు ఆత్మజ్ఞానం ఎలాంటిదో క్రిప్తం చూడండి అహం రాజా అస్మి అని ఉన్నాడు వాళ్ళండి రాజా తీసేయం కాదు వాళ్ళు వెళ్ళిపోయారు అహం ఎంపీ అస్మి ఎంపీ అయ్యాడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యాడు అహం ఎంపీ అస్మి అన్నప్పుడు ఒక నెల రోజుల క్రితం అయ్యాడు అంతకుముందు ఏమిటి అహం అస్మి అహం అస్మి అంటే అహం నెక్స్ట్ సుబ్బారావు వస్మి సుబ్బారావు లేకపోతే అందుకే అనామకుడు అంటే ఏదో నామం ఉంది అహం సుబ్బయ్య అస్తి మరి ఇప్పుడు అహం ఎంపీ అస్తి ఈ దీన్ని ఆత్తి పొందటం ఎటువంటి పొందటము అహం పరిచ్ఛిన్నమైన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి అంతకుముందు ఓ కిరీటం లేదు ఇప్పుడు ఆ కిరీటం వచ్చింది తరక మీద కిరీటం వచ్చిందండి అంతకుముందు తల ఉంది కిరీటం లేని తల ఉంది ఇప్పుడు ఆ తర మీద కిరీటం వచ్చింది అలాగే అంతకుముందు అహం ఉన్నది పరిచ్ఛ అహంకారం ఉన్నది దానికి ఎంత అనే బిరుదం లేదు ఇప్పుడు ఆ బిరుదం వచ్చింది అహం అలాగే ఉండే బిరుదం వచ్చింది ఓకే అహం బ్రహ్మాస్మి ఇది కూడా అలాంటిదే అని చాలామంది భ్రమపడతారు ఇదే అలాంటిది కాదు అదే అంటున్నారు ఆయన నాకు రాజ్ఞ రాజ్యాప్తివత ఇప్పుడు నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే స్టేటస్ నాకు వచ్చింది అంటే అంతకుముందు ఆ స్టేటస్ వీరికి లేదు ఇప్పుడు వచ్చింది కొద్ది రోజుల తర్వాత పోతుంది అంటే వీడు వీడిగా ఉంటాడు స్టేటస్టేటస్ ఆ స్టేటస్ వచ్చిన వాడికి వస్తుంది లేని వాడికి లేని వచ్చింది పోతూ ఉంటుంది అన్యంగా ఉంటుంది అది రాజు రాజ్యాధికారాన్ని పొందేదంటే వీడికంటే రాజ్యం భిన్నంగా ఉంటుంది వీడు దాన్ని పొందుతాడు పొందింది మళ్ళీ పోగొట్టుకుంటాడు అది ఒక ప్రాప్తి అంటే పొందుత అలాంటి పొందుత కాదు అహం బ్రహ్మాస్మి అలాంటి పొందడం కాదు న్ని తెలుసుకు ద్వారా పొందుతా అంటే అలాంటి పొందడం కాదు మరి ఎలాంటిది అహం బ్రహ్మాస్మే ఎలాంటిది ఏ పరిచ్ఛన్న వ్యక్తి బ్రహ్మ యొక్క అన్వేషణలో బయలుదేరాడో ఆ పరిచ్ఛన్న వ్యక్తి లేకుండా అయిపోతాడో ఉంటుంది సాల్ట్ ఆల్ ఎగ్జాంపుల్ రామకృష్ణ బ్రహ్మహంసారి ఎగ్జాంపుల్ ఏజాంపుల్ అండి ఇంప్రూవ్ చేసే ఎగ్జాంపుల్ ఇంకా లేదండి సాల్ట్ బొమ్మ సాల్ట్ చేసిన బొమ్మ బయలుదేరింది సముద్రం యొక్క లోతు చూసామని బయలుదేరింది సముద్రం లోతు చూసి ప్రయత్నం చేసుకుండగానే అది సముద్రం అవుతుంది అలాగా అహం బయలుదేరుతుంది పరిచ్ఛిన్నమైన అహం ఇది ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ చేస్తూ అలా చిక్కి సన్నగిల్లిపోయింది అంటే చిక్కి సన్నగిల్లి ఆ భారం అహం అనేది బరువు అహంకారం బరువుది ఆ బరువు తగ్గి తగ్గి తగ్గి అది అసలు ఇంత అహంకారం పూర్తిగా పోయి బరువులేదు అది జ్ఞానాన్ని పొంది పద్ధతి అది ఇంకైతే నా సాధనలో కూడా మీరు అహంకారాన్ని న్యూట్రలైజ్ చేసి సాధన చేస్తే మీరు ఆత్మజ్ఞానం వైపు వేగంగా పయనిస్తున్నారని అర్థం అది అహంకారాన్ని న్యూట్రలైజ్ చేసే సాధన అహంకారాన్ని పెంపొందించే సాధన చేసే ప్రయత్నం చేయకూడదు అహంకారాన్ని న్యూట్రలైజ్ చేసి సాధన చేయాలి నేను పొదతనం కారులో డ్రైవర్ సరైన ధరలు తీసుకెళ్ళట్లేదు తక్కువ ధరలో తీసుకెళ్తున్నాడు అంటే రౌండ్ ఎ బోర్డు అలా నువ్వు తీసుకెళ్తున్నాడా అని అడుగుదాం అనుకున్నాను అనుకునే వి హ్యావ్ సంథింగ్ ఎల్ఫ్ కొంచెం కరపగురు ఉంటారు డ్రైవర్స్ కూడా కొంచెం కొన్ని ఎద్రవాడు మెత్తగా ఉన్నాడు అనుకోండి ఆయన ఎక్స్ప్లైట్ చేసే దృష్టిలో ఉంటాడు శ్రీరాములు ఉన్నాడు రామాయణంలో మంద సర్వత్ర బాధ్యత అన్నారు ఆయన ఏమన్నారండి రా అరణ్యరాములలో నేను కొంచెం మెత్తగా ఉన్నాను కాబట్టి అయితే ఏమో రాజ్యం వదిలిపెట్టి పోమండి ఆయనే అన్నాడు నేను నేను ఎక్స్ప్లెయినెషన్ ఇవ్వట్లేదు అన్నాడు మెత్త రాబడు మెత్తటివాడు ఏం చెత్తనా తలకైదు ఉప్పుతాడు అనే గుడు బసం తలకైదు ఊపుతాడు అని ఆవిడకి తెలిసి ఆవిడేమో నన్ను తరవగా ఎక్స్ప్లెయిన్ చేసి తెల్లారి పట్టాదు సరగా పోమ్మండి వచ్చాను సో రాముడు మెత్తటివాడు ఎలా చెప్తే ఎలా చేస్తాడని ఆ ముని కులాల్లో ఆ మునుల మధ్య నేను బతుకుతుంటే నన్ను ఏమో ఈ అగస్థితి తీసుకొచ్చి లేదని ఎక్కువ బయట ఈ కరుడు దూషణం మధ్యలో పరకు సరే కానీ ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాను రాముడు మెత్తటివాడు వీడిని ఒక పట్టుబట్టేద్దామని కరుడు దూషణం అనుకున్నారు అది అది వర్కౌట్ కాలేదు దాంతో రావణాసురుడు నా మెత్తదనాన్ని ఆకరాగా చేసుకుని ఆ సీతాదేవిని అభ్యర్థి తీసుకు తోయారు ఇప్పుడు చూపిస్తా నా మెత్తదనం చూపిస్తావాడి అని అంటా అని బోర్మని చూపిస్తా చూస్తే లక్ష్మణ్ అంటాడు హే రమాను వాళ్ళని నిరుత్సాహపడతాయారు మెత్తటివాడివి కాదు మంచివాడివితో మెత్తటివాడిగా ఉన్నావు రావణాసురుడు కనపడేటప్పుడు నువ్వు మెత్తధనం ఏమి అర్థ కాదు నీ పరాక్రమమే బయటకు వస్తుంది నువ్వేం జంపిక చేయో వాళ్ళు అర్థం కాబట్టి ఈ రకంగా ఎనిదే దిస్ ఎక్స్ప్లైట్ చేసే దృష్టి ఉంటుంది నేను అవి వంద మీది ఇస్తే వాట్ డూ ఐ కెన్ కమాండ్ ఎఫ్ సింగ్స్ ఎందుకంటే బిడ్డ ఎందుకంటే ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది సిచ్యువేషన్ అని అనబోయ్ మళ్ళీ అనుకున్నాను లైక్ అంతా మనం ఏమని చెప్తాం సర్వము ఈశ్వరుడే చేశాడని చెప్తాం ఓ మహాత్ముడు అన్నారు నాతో సూర్యుడిని నిర్మాణం చేశాడు చంద్రుడిని ఈశ్వరుడే నిర్మాణం చేశాడు ముల్లోకాలు ఈశ్వరుడే నిర్మాణం చేశాడు అని మనం ప్రతి చెప్తాం సూర్యుడు చంద్రుడు సరే నువ్వు కాఫీ తాగినప్పుడు దానికి కూడా కర్త ఈశ్వరుడే ఆ ఘటన ఆ ఈవెంట్ని నిర్మాణం చేస్తుంది ఎవరు ఇప్పుడు సూర్యోదయం అయింది ఒక ఈవెంట్ ఆ ఈవెంట్ని ఎవరు చేశారు ఈశ్వరుడికి సూర్యాస్తమయం అనేది ఈవెంట్ని ఎవరు చేశారు ఈశ్వరుడు చేశారు భూమి సూర్యుడి తిరగడం అనేది ఈవెంట్కి ఎవరు కర్త ఈశ్వరుడు ఈ గెలాక్సీ నిర్మాణం కావడానికి కర్తెవరు ఈశ్వరుడు నేను కాఫీ తాగడానికి కర్తెవరు నేను అది కాదు ్ఞానం జ్ఞానం ఎప్పుడంటే ఇవన్నీ మనతో సంబంధం ఇవన్నీ ఈశ్వరుడు చేసినట్టుగా ఇప్పుడు నాకు కాఫీ తాగుతున్నానంటే దీనికి కూడా అనుగ్రహం ఈశ్వరుడు కాఫీలో పంచదార సరిగ్గా తరశస్సుగా ఉంది కాఫీ బాగుందంటే ఇది కూడా ఈశ్వర అనుగ్రహమే కాఫీ బాగులేదు ఒకప్పుడు కాఫీ బాగుండకపోవచ్చు పంచదార ఎక్కువ అవ్వచ్చు ప్రేమతో కొంచెం పంచదార పెద్దలు ఎక్కువ వేస్తారు కొంచెం పాలు ఎక్కువ పోస్తా స్వామీజీ మీరు చక్కగా చక్కని పాలు తోటి పంచదారేసి కాఫీ పెట్టిస్తానంటే అమ్మో తల్లి ఆ పని మాత్రం చేయకండి మీరు మీరు కాఫీ నాకు పెట్టిస్తానంటే నేను ఎలాగో చెప్తాను మీకు చెప్పక్కర్లేదు నేను రోజు పెట్టి అది చేతనే చెప్తాను మీరు ఇల్లరండి ఇల్లరండి నేను నేను చెప్తాను మీరేం చేస్తారంటే టికాసన్ తీసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ టికాషన్ గ్లాసులో పోసి దానికి ఒక చెంచా పంచదారా ఒక చెంచా పాలు వేసి తీసేయండి ఇంకా మీరు అందుకంటే ఏం చేయద్దు అని అంటే అలా కాఫీ తెలుగుగా ఉంటున్న సంగతి బాగుంటుంది అలాగే ఉండాలి నాకు తీయగా కావాల్సి వచ్చినప్పుడు నేను పాయసం తాగుతాను కాఫీ తాగేసినప్పుడు కాఫీ తాగుతాను కాఫీని పాయసంగా చూసుకు తాగాలంటే అది రావాలి కాదు అని నేను చెప్తాను కాబట్టి సో మనకి పియటికి కాఫీ ఇచ్చేసారు అనుకోండి అది కూడా ఇస్తున్నాను అనుకున్నా దానికోసం మనకు కంగారు పడాల్సిందేం లేదు కాబట్టి డ్రైవర్ ఇల్లు పట్టుకుపోతున్నాయంటే కొండగాని అనుగ్రహం ఇది కూడా ఈశ్వరుని యొక్క నేను కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే అవుతాను ఆ లెవెల్ దాకా ఈశ్వరానుగ్రహము అని నాడు అది ఆ అహంకారాన్ని మనం న్యూట్రలైజ్ చేసినాం అలాగే కౌన్ హైతం నేను బాష ఏమని చెప్పాడు నీతో నన్ను తీసుకురామని చెప్పాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఇతర నుంచి తీసుకురామంటే ఇటు వెళ్తున్నాం మీ పనేమన్నా తర్వాత తీసుకోవాలి కానీ నన్ను ఈ రోగులన్నీ ఎందుకు నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నాను అని అంటే అది అహంకారాన్ని మనం పెంపొందించాం నేను అనబోయే అయిపోయాను లెట్ ఇట్ ది లెట్ ఇట్ హీ లెట్ ఇన్ టైం లెటర్ అనుకో సో ఈ విధంగా ప్రతి అంటే ఊరికే చిన్న దృష్టాంతం చెప్పాను ప్రతి చిన్న అంశంలో కూడా మనం అహంకారాన్ని పెంచిపోయింది పెంపొందించుకునేలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఆ ప్రవర్తననిరాకరించాలి సెల్ఫ్ డెనైవల్ అనేవాడు స్వామి వివేకానంద అనేవాడు సెల్ఫ్ అబ్రిజేషన్ రాస్తారు సెల్ఫ్ డెనైల్ యూ డెనై ది అలా పెర్ స్మాల్ సెల్ఫ్ చేసుకుంటూ పోసిపోతు నీ స్మాల్ సెల్ఫ్ ని త్రోసిపో ఆ విధంగా అహంకారాన్ని బాగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళితే వెన్నీ అహం బ్రహ్మ ఆ జ్ఞానాన్ని మానవుడు పొందుతారు అది దాన్ని బోధించేందుకు ప్రజాపతి గారు పూనుకున్నారు కానీ ఇంద్రుడికి ఇష్టమైనది అవి ఉపాసం చేసేస్తే నీ కో సర్వామ లోకాన్ ఆత్మతి సర్వానుకామాన్ నన్ను నేను తెలిసేసుకుంటున్నాను ఇతరును కూడా తెలిసేసుకుంటున్నాను ఆ భేదాలి నేను తెలిసి అది కాదు అలాంటి ఆత్మని బోధించాలని ఆయన అనుకోలేదు దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ గోయింగ్ టు ఆత్మైకత్వే ఇమాని భూతాన్ని అయమహామస్మీతి సో ప్రజాపతి గారు తనకి అద్వయ ఆత్మస్వరూపాన్ని నిర్విశేష ఆత్మస్వరూపాన్ని బోధించటానికే పూనుకున్నారు అదే ఇంద్రుడికి హితం ఆ స్థితి అలా ఉన్నప్పుడు ఆయన నిర్విశేష ఆత్మని బోధించి వీడు తెలుసుకున్నాడు అనుకోండి అప్పుడు కంసేన ఇప్పుడు మీరు స్వప్నంలో ఓ ఘటాన్ని చూశారు అయితే ఒక ఓ ఘటాన్ని చూశారు ఘటాన్ని చూశారు స్వప్నంలో స్వప్నం నుంచి బయటపెట్టారు స్వప్నంలో ఏమనుకుంటారు అహం నేత్రేణం పశ్యామి అదే అపశ్యం ఫస్ట్ అయితే అపశ్యం ప్రజెంట్ అయితే పశ్యామి నేను కంటితో ఘటాన్ని చూస్తున్నాను ఇది స్వప్న జ్ఞానం స్వప్నం నుంచి బయటకు వచ్చేస్తారు తెలుగు వచ్చింది ఇప్పుడు స్వప్నంలో ఉన్న అహం స్వప్నాభిమాని అహం స్వప్నంలో ఉన్న నేత్రం దాన్ని కరణము అంట సాధనం చూసేందుకు అది స్వప్నంలో దృశ్యమైన ఘటం ఈ మూడు సో స్వప్నాభిమాని నేత్రేణ ఘటం పశ్య ఇప్పుడు స్వప్నం నుంచి బయటకు వచ్చేశారు స్వప్నాభిమాని కహ నేత్రం కిమ్ ఘటహ కహ ఇవన్నీ ఏంటండి అలా విడివిడిగా ఉన్నాయా స్వప్నం నుంచి బయటకు వచ్చారు అప్పుడు మీరేమంటారు కహ కిమ్ తేన పశ్చేత్ అని ఎవడు దేనిని దేనితో చూస్తాడయ్యా అంటారు అంటే అభిప్రాయం ఏంటి తీసీవారు వేరే చూడబడేది వేరే చూసే కరణము కూడా భిన్నంగా లేదు అని చెప్తా ఎక్కడెక్కడైతే కిమ్ శబ్దాన్ని ప్రయోగించారో అక్కడక్కడ ఆ కారకాన్ని నిరాకరిస్తున్నారు అని అంటా పశ్చేత్ ఎవడయా చూసి ఇవ్వడు అంటే కర్తృ కారకాన్ని ప్రసూశారు కేన పశ్చేత్ దేంతో అంటే అక్కడ ఉన్న కన్ను అది ఒక కాదు అది ఆత్మ చైతన్యమే ఎలాగో భావించింది అని మనకు తెలుసుకోము కదా కేన అంటే కరణాన్ని నిరాకరించారు కిమ్ పశ్చేత్ అయితే కమ్ ఉన్న అయితే కమ్ము నకో అయితే కిమ్ము కమ్మను అక్కడ కంప స్టేట్ నేనే చూసి అంటే అక్కడ చూడబడేది వేరే భిన్నంగా లేదు అని అంట ఆ స్థితిని ప్రజాపతి గారు బోధించబడుతున్నారు బోధించబోతున్నారు అంతేకాని నేను నాకంటే భిన్నంగా ఉండే భూతాలను తెలుసుకుంటాను నన్ను నేను తెలుసుకుంటూ ఉంటాను అనేటువంటి భేదపూర్వకమైన జ్ఞానాన్ని ఆయన బోధించట్లేదు ఆయన కాబట్టి ఆత్మైకత్వే తమ్ తేన స్వప్నంలో ఉన్న సర్వము ఆత్మ చైతన్యమనందే ప్రకాశించింది ఆత్మ ఒక్కటే స్వప్నావస్థ యొక్క అధిష్టానము అని తెలుసుకున్న తర్వాత చూసిదేవుడు చూడబడి వేడి దేనితోటి చూస్తాడు అనే కర్మ విశేషం అయిపోతుంది అలాగే ఇమాని భూతాన్ని స్వప్నంలో ఉన్న ఇమాని భూతాన్ని ఈ భూతాలన్నీ స్వప్నంలో ఉన్నవి ఆత్మఘట్టంగా ఉన్నాయా అవి స్వప్నాభిమాన ఏ మహామస్మి అంటారు అది ఆత్మఘట్టంగా ఉన్నదా కాబట్టి నిర్విశేష ఆత్మ ఒక్కటి ఏ సత్యము దీన్ని మీరు ప్రాక్టికల్ టర్మ్స్ లో చెప్పాలంటే యూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం ఉన్నదనుకోండి అనుభవం అంటే ఘటాన్ని చూస్తే ఘట దర్శనమే ఒక అనుభవం ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఈ ఎక్స్పీరియన్స్ లో మూడు ఉంటాయి త్రిపతి ఎక్స్పీరియన్స్డ్ ఉంటుంది అనుభూతము ఎక్స్పీరియన్సర్ ఉంటాడు పరిచ్ఛన్న వ్యక్తి దేహేంద్రియ మనస్సంఘాతంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్న వ్యక్తి ఉంటాడు ఒక కరణం ఉంటుంది ఒక ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఉంటుంది ఈ మూడు త్రిపుతి ఉంటుంది ఎప్పుడు కూడా ఈ త్రిపుతిలో పార్ట్ అవ్వకూడదు నాట్ బికమ్ నాట్ గట్ ఎంతిల్ ఇది త్రిపుతి ఎలా ఎంట అవుతారు ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్న అహంకారం ఉన్నదే అది నేనే అని దాంతో తాదాస్ అవటం ఈ ఎక్స్పీరియన్స్ చేయబడే వస్తువు ఉన్నదే దాని ఎందుకు బుద్ధి దిస్ ఇస్ గుడ్ దిస్ ఇస్ బ్యాడ్ అనే డివిజన్ An uh, o ౌ వీ గెట్ ఎంటాంగిల్డ్ ఇన్ అవెన్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు ఈ ఎంటాంగిల్మెంట్ నుంచి బయటపడాలి ఎంటాంగిల్మెంట్ అంటే ఎలాగంటే వీడేంకి వస్తుందంటే ఓ సినిమా హోటల్ వచ్చింది మా చిన్నప్పుడు ఇట్స్ అడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్ అని ఒక ఇటాలియన్ సినిమా దాంట్లో వీడు మైక్ పట్టుకుని అక్కడ దాని నుంచి మాట్లాడుతూ ఉంటాడు ఈ విమానం టవర్ ఉంటుంది చూడండి దాని నుంచి విమానాన్ని దింపడం కోసం వీడు మాట్లాడుతూ ఉంటాడు ఆ మైక్కి పెద్ద వైరుతుంది వీడు ఆ మాట్లాడేస్తూ ఇటు అటు తిరిగేస్తూ ఆ వైరంతా ఒత్తుకు చుట్టేసుకుని ఆఖరికి ఆ కిటివిలోంచి విమానం సరిగ్గా దిగుతుందో లేదో చూసే ప్రాసెస్ లో కింద పడిపోతాడు అక్కడి నుంచి తాగేస్తూ ఉంటాడు ఆ వైర్లన్నీ పట్టేసి ఉంటాయి సో హీ గా మెస్ట్ ఆఫ్ వయ మనం అలాంటి జీవితాన్ని గడుపుతా ఉన్నాం వీఆర్ మ్యాడ్ పీపుల్ అయి కలిగారు మనం అన్ని రకాల ప్రాథమిక విషయాల్లో పీపుల్ దాకా దిగిపోయి ఎంకా ఎంగులు అయిపోయి ఉంటాం దాన్నింటి మీరు అనేక వేలాది వైర్ల నేను ప్రవేశించేస్తే మీరు వైరుకు రాలేదు ఈ వైరు ఓడ తీసుకునే వాళ్ళకి ఆ వైరు ముడిపడుతుంది ఆ వైరు తీసేవాడు ఇదిగానే అర్థం అవుతుంది మనం అలాగా సంసారంలో ఎంకా అయిపోయి ఉంటాం కాబట్టి దిస్ ఈజ్ హౌర్ ఎంటాంగిల్మెంట్ గ్రోత్ కాబట్టి ప్రతి అనుభవంలోనూ రాగద్వేషపూర్వకమైన ప్రాజెక్ట్స్ ఆపేసేయాలి ఈ అనుభవం బ్యాగ్ ఈ అనుభవం గుడ్ అనే ప్రాజెక్ట్స్ ఆపేసేయాలి అను ఎక్స్పీరియన్సెస్ ని ఒక నిర్వికారంగా నిర్లిప్తంగా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి భోజనం తినేస్తున్నారనుకోండి ఈ పదార్థం బాగుంది పదార్థం బాగులేదు అనే విభాగకరణము అంటే అనే డివిజన్ మేకింగ్ మెంటల్ డివిజన్ అసలు ఆ ప్రాసెస్ బంద్ అయిపోవాలి అలా తినేసి ఇస్తూ ఉండడమే కడుపు చెప్తుంది చాలు రాని చెప్తున్నా ఇంకా ఆత్మస్ అలా తినేసిస్తూ ఉండడం అంతే దాని భోగ్యత్వ బుద్ధి ఉండదు అలాగే టీవీ ఆచేశాడు అనుకోండి ఏదేదో వచ్చేస్తుంది చూసేస్తూ ఉండడం అంటే తీసేయడం దాన్ని కట్టుబాడా అంతే ఇది మంచి చెడు ఇది ఏమి భోగ్యత్వ బుద్ధి లేదు మంచివాడు వీడి చెడ్డవాడు అనేది విధులేకే అందరూ ఆత్మస్వరూప మంచి వీడు మనవాడే వాడు మనవాడే అయ్యి వాడు మనవాడు వాడు మనవాడు కాదు ఏమైంది వాడికి ఏమైంది వాడు మన విరోధయ అయ్యా విరోధి ఇవ్వడం లేదండి విరోధి లేదని లేదు వాడు మనవాడే వాడు దుస్తుడయా దుస్తుదేవి అండి దుస్తుల్లో మంచితనం ఉంటుంది మంచివాళ్ళు దుష్టత్వం అంతా కూడా రిలేటివ్ సమాచారం ఇదంతా కూడా వాడు మనవాడే ఒక యంగ్ మ్యాన్ నన్ను అడిగాడు బిల్ని కూడా ఆత్మరూపుడే నాని అడిగాడు నా పాఠం గు నిజంగా చికాగోలో అడిగాడు అంటే నేను అన్నాను త్వరగా నేను వేదాంతిని నీకు నువ్వు ఎక్స్పెక్టేషన్ ఆన్సర్ నేను చెప్పకూడదు అప్పుడే ఆన్సర్ కూడా ఎక్స్పెక్టేషన్ చేసేస్తున్నాడు ప్రశ్న అడిగాడంటే హీ ఎక్స్పెక్టేషన్ ఆన్సర్ ఫ్రమ్ మీ ఇలా చెప్పాలి నేను ఆన్సర్ అని యూ నోట్ యూ ఆన్సర్ యూ థింక్ ద ఆన్సర్ ఈస్ కరెక్ట్ అని యువర్ ఆస్పింగ్ నౌ యూ వాట్ మీ టు గివ్ అన్ ఆన్సర్ దట్ యూ లైక్ అప్పుడు నేను మీ పక్షం వాడిని నేను వేదాంతిని అలాగే చెప్పకూడదు నువ్వు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్పాలా అక్కర్లేదా అని నేను నిర్ణయించుకోవాలి నువ్వు చెప్పాలని ఇన్స్లిస్ట్ చేస్తే మాత్రం నేను ఆన్సర్ చెప్పేది నేను నచ్చినా నువ్వు స్వీకరిస్తానంటే చెప్తాను నేను నన్ను అని చెప్పండి అమ్మా దిల్లేయడం కూడా ఆత్మస్వరూపుడే చెప్తాను అని చెప్పి హే అనేసి అక్కడి నుంచి నేను కొంచెం ఇమ్మిక్యూర్గా అప్పుడు అలా ప్రవర్తించాను మీరు అన్నిటా భావించకండి క్షమాపణ కోరుతున్నాను అని అసలు నేను నిన్ను అప్పుడే క్షమించేశాను నువ్వు అడగడం ఆలస్యం అయింది కానీ నేనైతే నిన్న అప్పుడే క్షమించేశాను నువ్వేం ఎంత చేయకు బీ బి కంఫర్టబుల్ నేను క్షమాపణ క్షమించడం దాని మీద గౌంట్ ఫీల్ కంఫర్టబుల్ బి కంఫర్టబుల్ బికాజ్ ఐ ఆల్రెడీ ఎక్స్క్యూజ్ డెన్ అండ్ డే సో నో నో రెసిడ్యూల్ ఎస్ బి హ్యాపీ అండ్ అని అని రాసాను ఉత్తరం ఈ మెయిల్ కాబట్టి ఎప్పుడు కూడా డివిజన్ పెట్టుకోకూడదు సర్వాన్ని మనం ఆత్మరూపంగా స్వీకరించేసేటువంటి విశాల హృదయంతో ముందుకు పోతూ ఉండాలి కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్లో ఎంటాంగిల్ కాకూడదు మీరు ఆ సాక్షి రూపంగా కార్యద్రతాలకు అతీతంగా డివిజన్స్కి అతీతంగా అలా దర్శించడం అలవాటు చేసుకుంటే యూ విల్ కమ్ టు నో దాట్ ఎవరి ఇస్ ఆత్మా అని తెలిసేసుకోవచ్చు అటువంటి అద్వయ ఆత్మతత్వాన్ని ఆయన బోధిస్తాడు కాని ఇంద్రుడు కోరుకున్నటువంటిది లేకండి ఎక్కడాత్మ నేను నన్ను తెలుసుకోవడం లేదు ఇతర లేదు లోకాలను పొందడం లేదు కామాలను పొందడం లేదు ఇదేదో వినాశమే అయిపోయినట్టుందే అని అన్నడే అలాంటి ఆత్మని ఆయన బోధించుకలేదు అని పూర్వపక్షాన్ని కొట్టించారు అయిపోయింది తర్వాత మళ్ళీ ఇంకో పూర్వపక్షం నన్ను అత్యంతే శ్రీధిర్వా సీ పృకకామ సవతి ఇత్యాదైశ్వర్యశ్రుతయ అనుపన్నా కొన్ని శృతి వాక్యాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యాలని అనేక రకాల వాక్యాలు ఉంటాయి వేలాది వాక్యాలు ఉన్నప్పుడు అన్ని వాక్యాలు పర్ఫెక్ట్ మోసలో పోసినట్టుగా పరస్పర సంవాద రూపంగా ఉండాలని మనం నిర్ధారించలేము వేలాది వాక్యాలు ఉన్నప్పుడు కొన్ని వాక్యాలు ఇటు ఉంటాయి మనం ఓవరాల్ స్పిరిట్ ఆఫ్ ది తెలుసుకోవాలి దానికి యుక్తిని జోడించాలి శృతి ఓవరాల్ స్పిరిట్ ఆఫ్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలి దానికి స్మృతి గీతాచార్యుల యొక్క బోధని జోడించుకోవాలి దానికి న్యాయం యుక్తిని జోడించుకోవాలి అప్పుడు అనుభవానికి తెచ్చుకోవాలి ఇది ప్రక్రియ మీరు అసలు శృతి దగ్గరే మీరు బోగట పడిపోతాడు ఏ విధంగా నీ సమస్య ఏవితే శృతి దగ్గర అంటే శృతిలో ఒక ఆయన అడిగారు ఏమండి అద్వైతం సత్యం అని అయితే మరి అన్య త్రిప్ఫలను స్వాత్యనుందా లేదండి ఉంది ప్రారంభమైన ద్వా ద్వా అనేప్పటికీ ద్వైపికి నెట్టి మీద కిరీటం పెట్టి అంత సంతోషపడుతుంది ద్వాసు అనే ద్వాన్ ఉంది కదా యోందిరయా ద్వాని సినిమా తరమీద ద్వాన్ ఉంటుంది దాని గురించి నువ్వు చెంతజేయకంటే ద్వాతో తాగలేదు తయోరన్య త్రిప్లముత్తి అనశ్నన్య అభిజాతీతి ఉండతో పని అన్య అన్య అన్యహ అంటే ది అర్దర్ అన్యహ అంటే ది అర్ దర్ సో అన్యహ దే దివా బోర్ అన్యహ దే ఈశ్వర బోడ్ అనే అన్యశబ్ద ప్రయోగం రెండు సార్లుంది అన్య అంటే భేదమా అభేదమా భేదమే కాబట్టి మీరు అద్వైతం సత్యం అని అలా చెప్తారు అని అడిగేది అందుకే నేను చెప్పాను మీకు నేను చెప్పలేను అంటే నన్ను నువ్వు పండితుడు వల్ల అంటున్నారు నువ్వేదో మరి శాస్త్రాలను నిన్నీ కూడా తలగింపులుగా అప్పచెప్పావుకా మరి నువ్వు చెప్తావని నేను నీ దగ్గరికి వచ్చానని ఆయన నేను చెప్పలేనా కాకు అంటే ఓ సెన్స్ లో చెప్తాను కానీ నేను నిన్ను చెప్పి నిన్ను మెప్పించలేను నేను అన్నాడా అంటే నాడు మరి చెప్పకుండా నీకు ఎలా తెలిసింది మెప్పించలేను ఎందుకంటే శృతి నీడలా ఫెయిల్ అయిపోయింది శృతి మాతే వేద మాతే ఫెయిల్ అయిపోయింది నిన్ను దండం పెట్టేసింది నిన్ను అంటే అదేలాగంట అవునాయా నువ్వు ముండకోపనిషత్తులో మంత్రం చెప్పావు కదా నువ్వు ముండకోపనిషత్తు తీ మొదలుపెట్టి మొదటి మంత్రం దగ్గర మొదలుపెట్టుదా ఈ మంత్రం ఎక్కడో మొత్తం నూట ఇరవై మంత్రాలు ఉంటాయి డెబ్బైవ మంత్రమో ఎనభైవ మంత్రమో అయితే డెబ్బై మంత్రాల దగ్గరకు వచ్చిదాకా ఎక్కడైనా ద్వాన్ని ఉందా ఏకాని ఉందో చూసుకోను ఎక్క అసలు ఎన్ని చెప్పు చెప్పు రా నువ్వు కదా చెప్పు తీసుకు ఎక్కడా లేదు ద్వా అనే మాట అన్యా అనే మాట ఎక్కడా లేదు అంతటా కూడా ఏక అద్వయ అవే ఉన్నాయి ఈ మంత్రం అయిపోయిన తర్వాత నిధులను ఉండకోపనిషత్తు శాంతి శాంతి శాంతి వరకు మళ్లీ చూడు ఎక్కడైనా మళ్ళీ ద్వా అని అన్యాగాని నీకు లేదు ఇంతవరకు నువ్వు ఒప్పుకుంటావు కదా కాబట్టి నూట మంత్రాలు బోధించిన శృతి నీ ఎడలో ఫెయిల్ అయిపోయింది మీకు చెప్పలేకపోయింది సత్యాన్ని ఆ ఒక్కటి పట్టుకుని నువ్వు భేదమే సత్యం అని నువ్వు అంటున్నావు టెక్నికల్లీ దట్ ఈస్ బట్ నేను చెప్తాను అది ఎలాగ ద్వాహనున్నా అన్యాహానున్నా కూడా ఎలాగ భేదము అసత్యము తత్వము ఏకము అనేది నేను చెప్తాను నేను చెప్పడానికి ఏమో అభ్యంతరం లేదు కానీ ఆ రిసెప్టివిటీ నేను లేదు నూట మంత్రాల్లో చెప్పిన ఏకత్వాన్ని మరిచిపోయి ఒక్క మంత్రంలో ఉన్న రెండు పదాలు కొట్టుకుని నువ్వేమో భేదమే శక్తిమనే ఒక భ్రమలో నువ్వు బతుకుతూ ఉంటే మీకు చెబితే మీరు ఎడలా విఫలమైపోయి వ్యర్థమైపోయి దండం నేను చాలా అనుకున్న నేనేం పాఠం అని చెప్తాను చెప్తాను ఓన్లండి అంత మాట మీరు దాన్ని టెక్నికల్గా ఎలా వ్యాఖ్యానం చేస్తారు అద్వైతే అనుకూలంగా అది వారు మీరు అసలు చెంత దాని గురించి ద్వాసుపర్ణ మా అద్వైతానికి సపోర్టింగ్ లేని ఇట్ ఈజ్ నాట్ అపోజింగ్ ఫర్ అ మాకు అసలు ఎప్పుడూ ఇబ్బందే కలిగింతుంది మీకు ఏకమే వాద్వితీయం అంటే మీకేమో ఏదో ఒంటికి ఒంటికి కారణం మీరు ఫీల్ కానీ ద్వాసుపర్ణ అంటే మేము భక్తిభావంతో వినమ్రం అయిపోతుంది తప్పిస్తే మాకు భేద దృష్టి కలగలేదు మాకు అసలు ఇబ్బంది చెప్పండి మీరు మీకు చెప్పిన అర్థం కాదు నేను చెప్పనని చెప్పలేదు నేను చెప్పనని చెప్పాను మీరే హెండ్ర భాషను తీసి ట్రాన్స్లేషన్స్ అది చదువుకోండి ఐ వోంట్ తెలియదు ఎందుకంటే నాట్ రిసెప్టివిటీ ఆ రిసెప్టివిటీ ఉండదు సరే నేను నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అనేక వాక్యాలు ఉంటాయి హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఒకటి రెండు సెంటెన్సెస్ ఇక్కడ అక్కడ ఉంటాయి అవి దే డోంట్ సిమ్ టు ఫిట్ ఇన్ ది ఓవరాల్ పిక్చర్ ఆఫ్ వన్ నేర్ ఆ నాన్ జివాలిటీ పిక్చర్లో ఫిట్ కానెస్ట్ ఉంటాయి వాటిని మనం ఏదో సందర్భానుసారంగా యూ హెవ్ టు యూ హవ్ టు ఇగ్నోర్ ఇట్ వీ షుడ్ నాట్ స్టాండ్ ఆన్ టెక్నికాలిటీస్ అండ్ ఫెనాటిక్స్ కోసం మనం పొద్దులు పెట్టుకోకూడదు కానీ ద్వైతవాదులు అలాగే ఉంటారు వాళ్ళ పురపక్షాలన్నీ అలాగే ఉంటాయి ఇది అలాంటి పురపక్షం ఈ పురపక్షం ఏంటంటే ఆత్మజ్ఞాని గురించి చెప్తున్నారు చెప్తో వీడు సపోజ్ యజ్ఞం చేసిన వాడు స్వర్గానికి వెళ్ళాడని కొన్ని ఏమవుతుంది స్వర్గంలో విమానాలు ఉంటాయి అలా వర్ణించారండి విమానాలు ఉంటాయి రసాలు ఉంటాయి బంగారంతో తెచ్చిన రసం కూడా ఉంటుంది వర్ణరసాలుంటాయి యాన ఇరువా అక్కడ అప్సరసలుంటాయి అప్సరసులు అంటే ఇప్పుడు మీరు అప్సరసులు అంటే ఏం లేదు మీరు విమానం ఇచ్చారనుకోండి అక్కడ అప్సరసలుంటాయి విమానాలు అప్సరసులు ఉంటానే ఉందరా మధ్యలో అప్పుడప్పుడు వేరగ వస్తూ వస్తాడు కాఫీ కావాలా అని వాడి వాడి వరేం కాఫీ ఇచ్చేది కానీ అప్సరసలు ఇంకే ఒకరు ఉంటుంది అలా కొంత బండ పని చేయడానికి ఒకరు ఉంటుంది వర్క్ అంతా కూడా అప్సరసలు చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఎకానమీ క్లాస్ నుంచి కొంచెం హైయర్ క్లాస్ కొన్ని ప్రవేశిస్తే అక్కడ అప్సరసల యొక్క సందడి మరీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు చాలా గడబడి చేస్తూ ఉంటారు దాని ఇలా చూస్తున్నారు ఆ క్లాస్లోకి ఇలా చూస్తున్నారు ఇంకెక్కడ చూడే ఉంటుంది వెంటనే ఒక అప్సరస గమనించి ఆ చర అలా వేసేసిండే ఎందుకంటే ఆ క్లాస్లో మనం చూడకూడదు అక్కడ ఇంకా ఎక్కువగా భోగాలను అందజేస్తూ ఉంటారు అని అన్నీ అందజేస్తూ ఉంటారు అది ఎలా అది మనం వేర్ నాట్ సపోజ్ టు లుక్ అట్లీస్ వేర్ వేర్ ఆ లుకింగ్ అట్లీస్ ఏ అనాయిడ్సారి కొంచెం ఒక లెటర్ అలా చూసేస్తున్నావు చేయలేదు అలా చూసుకురా కాబట్టి అలాగే స్త్రీ విరువా యాన స్వర్గానికి వెళ్తే అలా ఉంటుందని వర్ణించారు ఆత్మజ్ఞాని స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి శ్రీధురువా యాన ఎరువా అని వర్ణించారు ఆత్మజ్ఞాని స్వర్గానికి వెళ్ళడం ఏమి ఉండదయా ఉంటే అలా వర్ణించేదే ఆత్మజ్ఞాని నీ భోగాలన్నీ ఆత్మజ్ఞాని యొక్క ఆనందంలో అంతర్భోగాలు అయిపోతాయి అని చెప్పడం కోసం అలా చెప్పారు ఐశ్వర్యం అన్నారు ఆత్మజ్ఞానం యొక్క మహిమ అండి ఏదయ్యా మహిమ ఈ యజ్ఞం చేసినవాడు యజ్ఞ స్వర్గానికి వెళితే భోగాలు వస్తాయి చెప్తారా శ్రీభిర్వ యాన ఇర్వ అవన్నీ వీడి వీడి మహిమలో ఇంకే ఉన్నాయి సయది పితృలోక కామ ఇదంతా మనం చదివాం వాటిని పాత్ర పాడుతూ ఉండటం సయది పితృలోక కామ సైది మాతృలోక కామ సయది భ్రాతృలోక కామ సయది స్పసులోక కామ అలా మీకు ఒక దృష్టాంతం చెప్తా ఒక ఉన్నారు గృహస్థు గృహస్థు ఏవడంలో తప్పేం కాదు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది గృహస్థుగా ఉంటూ ఆసక్తిగా ఉంటారు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాలు అల్లుళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉండాలి వెళ్తూ ఉంటారు అందరూ ఆరోగ్యంగా మంచిగా సంపదలతో తొలతూగుతూ ఉండాలి ఎవడూ ఏ కష్టం పడకూడదు అని కోరుకుంటారు తప్పే ఉంది కానీ ఆసక్తిగా ఉంటారు ఆసక్తిగా ఉన్న ఆయనకి ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి ఇద్దరు కొడుకులు వచ్చారు ఒకడు రాలేదనుకోండి వాడు ఒక్కడు రాలేద్రా దూరంగా ఉండిపోయాడు రా అయ్యోనరా ఇవి ఉన్న కొడుకుని చూసి సంతోషించకుండా ఎక్కడో దూరంగా ఉన్న కొడుకుల గురించి దుఃఖిస్తూ ఉంటారు అప్పుడప్పుడు వీళ్ళని సంతోషిస్తూ ఉంటారు వాడు ఒక్కడో రాలేద్రా అని కూడా ఉత్తర నమ్ముతారు అయిన రా కూడా వస్తాడో రా ఇలాగంటి భాషతో అలా ఆసక్తంగా లంపటంలో ఉంటారు వేరే ఓ మహాత్ముడు ఉన్నాడు గృహస్థి అనుకోండి విరక్తుడు ఉన్నాడు ఆయన కనపడ్డ కొడుకును చూసి కనపడ్డందుకు సంతోషిస్తాడు కనపడని కొడుకు హాయిగా ఎక్కడో సుఖంగా ఉన్నందుకు దానికి సంతోషిస్తాడు ఎందుకంటే కనపడ్డ కొడుకు హృదయంలోనే ఉంటాడు కనపడాని కొడుకు హృదయంలోనే ఉంటాడు ఇంతకీ కనపడ్డ కొడుకుతో ఏమైంది కొడుకు కనపడ్డా ఏమైంది ఆనందం కలిగింది ఆనందం హృదయంలో ఉంటుందా బయట ఉంటుందా హృదయంలోనే ఉంటుంది కనపడని కొడుకు కూడా హృదయంలోనే ఆత్మరూపంగా ఉన్నాడు అని ఒక్కసారి భావన చేసేస్తుంటే ఇప్పుడు ఆనందమే కలుగుతుంది అది హృదయంలోనే ఉంటుంది ఇది అర్థం సయది పితృలో కథామో భవతి సయిధాలో కథామో భవతి అని అంటే వీరి యొక్క ఆ పూర్ణత్వంలో తండ్రిని చూడాలనుకుని చూస్తే కలిగే ఆనందం దాంట్లోనే ఉంది కొడుకును చూడాలనుకుని చూస్తే కలిగే ఆనందం దాంట్లోనే ఉంది అన్ని దాంట్లోనే ఉన్నాయి అని వర్ణించారు స ఏకథా భవతి ఈ ఆత్మజ్ఞాని ఇలా అనుకుంటారు అజ్ఞానం ఏమనుకుంటాడు నేను ఒకడిని పెళ్ళి చేసుకున్నాం అహం ఆవాం భయం అహం ఒక ఏకవచనం పెళ్లి చేసుకున్నా దిదవచరం ఆ వా కేవలం ఇప్పుడికే అహం అనకూడదు ఆ వాహం అంటూ ఉండాలి బస్సు కట్టలేక రైలు తిట్టు కొనాలండి ఆ వాహం అనాలి అహం అనకూడదు పిల్లాడు కుక్కేడు అనుకుంటున్నాను పిల్లాడు పిల్లలు ఏదో పుడతారో భయం అంటూ ఉన్నాడు ఇద్దరు పిల్లలున్నా భయమే ముగ్గురున్నాయంలో అంది భయం ఇంకో వదంకోసం చూడక్కర్లేదు అహం అవాం భయం అజ్ఞాననుకుంటా అంటే అహం అవాం భయం అనుకుంటాడు జ్ఞానం అనుకుంటాడు అహంలోనే జాయా అంతర్గత అహంలోనే పుత్ర అంతర్గత ఎందుకంటే నిద్ర లేాడు నిద్ర లేవగానే ఏమొచ్చింది నేను నా భార్య పిల్లలు వచ్చారు నిద్రలోకి పడుకున్నాడు నేను నా భార్య పిల్లలు విలీనం అయిపోతున్నారు పిల్లలు విలీనం అయిపోయారు భార్య విలీనం అయిపోయింది నేనున్నాను నేను కూడా విలీనం అయిపోయాను ఇప్పుడు నేను నా భార్య పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు ఆత్మ నుంచి వచ్చారు మళ్లీ ఎక్కడి వెళ్ళిపోయారు ఆత్మలోకి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఏకథా భవతి ఒక్కటిగా అయినది ఆత్మ నేను నా భార్య ద్విధా భవతి నేను నా భార్య నా పిల్లలు త్రిధా భవతి చతుర్థ భవతి పంచధ భవతి మా బావమరిది ఆయన ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేసుకో ఏకాదశ భవతి ఉంది నవధాభవతి భవతి అంతా నీ యొక్క ఆత్మ యొక్క ఎక్స్పాన్షన్ అది ఆత్మ జ్ఞానం యొక్క మహిమ ఆయనే ఎక్స్పాండ్ అయ్యేలా అని అలా వర్ణించారు ఇలా ఉన్నాయి వాక్యాలు మరి ఈ వాక్యాలలో ఒక ఐశ్వర్యము ఐశ్వర్యం అంటే మహిమ ఈశ్వర భావము అంటే మహిమ ఏటి మహిమ స్త్రీర్వా యాన ఇరువా అదో మహిమ ఆయనలో ఉందా మహిమ పితృలోకమోవతి ఆయనలో ఉందా మహిమ ఏకధి త్రిధి పంచధ భవతి ఆయనలో ఉందా మహిమ మరి ఈ మహిమలని వర్ణించారు కదా జ్ఞానిపి ఈ మహిమలని వర్ణిస్తే ఆత్మ నిర్విశేషమైతే అద్వయమైతే ఈ వీటిలో భేదం కనబడుతోంది కదా అని కోరపక్షం అనుపపన్నా ఆత్మ అద్వయమే అయితే నిర్విశేషమే అయితే ఈ ఇక్కడ అన్ని విశేషాలు భేదాలు ఉన్నటువంటి మహిమను వర్ణించే వాక్యాలు అది అనుపపన్నములు ఉపపత్తి అంటే యుక్తి లాజికల్ గా లేకపోతే అనుపన్నములు అంటే లాజికల్ ఫ్యాలసీ అనుపన్న నా ఏమీ అనుపత్తి లేదు ప్రతిదానికి వివక్ష అనేది ఒకటి ఉంటుంది అనుపత్తి ఏదీ లేదు సర్వాత్మన సర్వఫల సంబంధోపత్తే అవిరోధా సంగ్రహవాక్యం అయ్యా ఆయన సర్వాత్మస్వరూపుడండి సర్వమునకు ఆత్మ అంటే ఆయన ఆత్మ ఎందుకు ఇప్పుడు స్వప్నంలో చూసుకోండి స్వప్నంలో స్త్రీరువా యానగిరువా స్వర్గానికి వెళ్లినట్టు భోగాలను అనుభవించినట్టు స్వప్నాన్ని చూసేదనుకోండి అవన్నీ ఆత్మలోనే స్వప్నంలో వీడికి పెళ్ళయి పిల్లలు కలిగి అన్నీ అయిపోయాయి ఏకథాభవతి స్వప్నంలో ఇద్దరు అయ్యారు వీడే అయ్యారు ఇద్దరు స్వప్నంలో పిల్లలు పుట్టి వీడు ముగ్గురు నలుగురు అయ్యారు ఎవరయ్యారు వీడే అయ్యారు స్వప్నంలో వీడు నేలాకి అయ్యాడు నేల మేళాలు ఉంటాయి తీర్థం ఏదో మేళ అక్కడ వెయ్యి మంది ఉన్నారు ఆ వెయ్యి మంది ఎవరు అయ్యారు వీడే అయ్యాడు కాబట్టి స్వప్న ప్రపంచమంతా ఆత్మరూపమే కనుక ఆ స్వప్నంలో ఎన్నుంటే అన్ని వీడో అయ్యాడని మీరు చెప్పచ్చు కాబట్టి సర్వాత్మ భావంలో సర్వ ఫల సంబంధాన్ని సర్వ ఫలాల్ని పొందాడని సర్వంతో సంబంధాన్ని కలిగి ఉన్నాడని చెప్పచ్చు నిత్యండి నిత్యకి నిత్యకి ఏకవచనమైనా ఒకటే బహువజనం అయినా ఒకటే ద్వివచనమైనా ఒకటే మిత్యండి నిత్యలో పది పది ఉన్నా మత్యాయి ఇరవై ఉన్నా ఏముంది పెద్ద సమస్య ఏంది కాబట్టి సరిపడుతుంది అని దృష్టి అది సంగ్రహవాక్యం వివరణ మృద ఇవా దృష్టాంతమే వివరణ ఏమండ పది కొండలు ఉన్నాయి అంటే మట్టి ఎందు ఆ పది కొండలు మట్టిలో అంతర్గతం అయ్యాయి కాదండి అక్కడ వెయ్యకుండలు ఉన్నాయి ఆ వెయ్యకుండలు మట్టిలో అంతర్గతం ఆ కుండలు చాలా ఖరీదైనవి ఎయిన్షన్ కుండలు అవన్నీ కూడా మట్టిలో అంతర్గతం అయ్యాయి ఉన్నది మట్టి ఒక్కటే మీరు ఎన్ని కుండల గురించి ఎంత గొప్పగా వర్ణించినా అవన్నీ కుండలు మానేసి కరక గత కరక కరక కరక కుండీ కొండ అంటే బాణనమాట కరక అంటే ఇంకేదో ఉంది కరక్ ఓ కరకంటే కమండలం మట్టితో చేసిన కమండలం అనమాట ఎందుకంటే మృతు అంటున్నారు కదా మట్టి కమండలం అంటే ఏముంది కమండలాకారంగా చేస్తారు వీళ్ళు ఈ కుండలని కండలాకారంగా చేస్తారు ఇలా ఉంచుకుని పోసుకునే నీళ్ల కింద సో ఇన్ని రూపాలు ఉంటాయి ఏమంటే కమండల రూపం చూసారా చాలా అందమైన రూపము అని మీరు వర్ణించారనుకుంది అప్పుడు నేను అంటాను మా మట్టిలో అది ఉందిలేండి అంటే మీ మట్టి ఆ రూపం ఎప్పుడు వచ్చిందంటే మా మట్టిలో అది ఇంక్లూడెడే ఎందుకంటే సర్వము మట్టి కాబట్టి సర్వాత్మభావాన్ని మహిమగా వర్ణించదలుచుకుంటే మీరు ఎన్ని రకాలుగా ఏమైనా వర్ణించవచ్చు నష్టం ఏం లేదు కాబట్టి ఒకే ఆత్మ సర్వముగా భాషించిన సందర్భంలో అన్ని మహిమలతో కూడి ఉన్నదిగా వర్ణించినంత మాత్రాన ఆ ఏకత్వ ప్రత్యే ఏకత్వ జ్ఞానానికి భంగము కాదు కోటి పరసరంతే మళ్ళీ నన్ను సర్వాత్మత్వే దుఃఖ సంబంధో క్షం కాబర్వము ఆత్మనా అవును అంటే ఇప్పుడు పార్టీ చేసుకుంటున్నవాడు ఆత్మన అవును దుఃఖం ఏదో కష్టం వచ్చిందని దుఃఖిస్తున్నవాడు కూడా ఆత్మనా అవును అంటే ఇప్పుడు మీరున్న ఆత్మ సర్వభావ సర్వము తానే గనుక సర్వ సుఖాలు ఆత్మే ఉన్నాయంటే బానే ఉంది ఎందుకంటే ఆత్మ అఖండ ఆనంద స్వరూపం ఉన్నారు అంతవరకు బానే ఉంది కానీ సర్వ దుఃఖాలు కూడా ఆత్మలోనే ఉన్నాయని చెప్పాల్సిందే కాబట్టి ఇప్పుడు ఆత్మకి సర్వ దుఃఖ సంబంధం వచ్చేసి ఆత్మ అనేక దుఃఖంలోనూ కలిగి ఉన్నది నేను ఎక్కడికో ఎక్కడికో పాఠం చెప్పడానికి వెళ్ళాను ఒక ఏదో చోటకి వెళ్ళాను ఒక ద్వైత పండితు వచ్చి ఆత్మ అన్ని ప్రాణులలోనూ ఒకే ఆత్మ ఉందంటారా అవును అంటే అయితే మరి జైలు సూపరింటెండెంట్ ఆత్మ సూపరింటెండెంట్ అన్నది ఓప్రహం సూపరింటెండెంట్ అన్న ఏమనుకోకండి తర్వాత అక్కడ ఒక క్రిమినల్ మర్డర్ చేసిన క్రిమినల్ ఉన్నాడు వాడి ఆత్మ ఒకటేనంటారా అవునండి ఒకటే మరైతే ఈ మర్డర్స్ చేసినటువంటి క్రిమినల్ యొక్క పాపాలనే ఆత్మకు అడ్డుకోవా అని అడిగేసినన్ను చూ ఇంకో అరగదని మంది ఉన్నారు వాళ్ళందరికీ చూసి అర్థ ప్రశ్న అడిగేసాను అని ఆయన చూసాను నేను అన్నాను చూడండి మీరు అద్వైత లేదా దగ్గరికి మీ పూర్వపక్షాలు తీసుకురాకండి ఎందుకంటే శంకర భాష్యాల్లో ఉండే పూర్వపక్షాలని లేవనెత్తి వాటికి ఆ చేతులు ననులు మీ పుస్తకాలు మీరు రాసుకున్నారు అర్థమైందని నేను చెప్పిన కాబట్టి మీ పుస్తకాలు మీ సిద్ధాంతాలు మీ ప్రతిపాదనలు ఇవన్నీ కూడా శంకర భాష్యాల్లో పూర్వపక్షాలుగా అవన్నీ పూర్వపక్షాలు చేసేసి వాటికి సమాధానాలు చెప్పేసి అయిపోయింది అదంతా మళ్లీ నువ్వు ఓల్డ్ పైన న్యూ పార్టీ ఏదో కొత్త పూర్వపక్షం చెప్పినట్టుగా నువ్వు నా దగ్గరికి చెప్పకు ఇంకెవరికైనా చెప్పు నాకు చెప్పకు నువ్వు తాతకి దగ్గులు నేర్పుతావు అంటావు నీ పూర్వపక్షం నువ్వును నీ పూర్వపక్షం నిలబడదు అన్నారు అదే అవునా కానీ నీ పూర్వపక్షం వెళ్ళిపోయింది మాకు వేదాంతంలో పది సార్లు వెళ్ళింది బాకీయాల్లో డజన్ సార్లు మేము పూర్వపక్షం స్వీకరించి దాన్ని నలకొట్టి తాగేసి కూర్చున్నాం నువ్వు పూర్వపక్షం మళ్ళీ కొత్తగా ఈ పురపక్షాన్ని శంకరాచార్యులు పాతిక వందల సంవత్సరాల క్రితం దాన్ని పునాతనుకూల చేసిన అవసరం పారేస్తే విడుగుపెట్టారు ఆయన నువ్వు మళ్ళీ దాన్ని కొత్తగా లేవనెత్తి ఇదిగో గొప్ప సిద్ధాంతం అని చెప్తావు అందుకోసం భేదం నిర్ధారితం అవుతుందని అందుకోసం భేదం సత్యం అని చెప్తాడు ఇది తప్పు ఇక్కడ పురపక్షం అలాగే కదా అయితే ఎందుకంటే ఏదో చెప్పనని చెప్తాను నువ్వు చదువుకో శంకర భాష్యం చదువుకో ఎందుకంటే ఇది చెప్పకూడదండి రిసెప్టివిటీ నువ్వు చూ వీళ్ళందరినీ చూపి వాళ్ళందరూ వాళ్ళందరి ముందు గొప్ప పోజ్ ఇవ్వబట్టి నేను ఇంత మాట అన్నా నువ్వు పోజ్ ఇవ్వగా నీ పూర్వపక్షాల్లో నువ్వును ఇవన్నీ కూడా గతార్థాలు అంటే దే ఆర్ ఆల్ కన్సిడర్డ్ అండ్ రిజెక్టెడ్ ఆల్రెడీ కరోలి రిజెక్టెడ్ అది ఏంటంటే లోకంలో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటి పూర్వపక్షం ఒకటి పట్టుకొస్తే వాళ్ళందరూ ఆడుకుంటారు అబ్బా కరెక్టే కదండి మరి మరి క్రైమ్ మరి ఆత్మీయ అంతా ఒక్కటై క్రైమ్ వస్తేగా కరెక్టే కదా మరి కాబట్టి ఆత్మ భిన్నమే అని వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళకి చెప్పు నాకు చెప్పక అని ఆ పూర్వపక్షము అంత సారవంతమైనది కాదు అని చెప్పడం కోసం నేను చెప్పాను దుఃఖశ్యాపి ఆత్మత్వోపగమాత్ అది రోధ ఇప్పుడు దుఃఖం వచ్చింది ఏది దుఃఖం వస్తుందో తెలిసినా ఇది నాకంటే భిన్నము అండ్ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు మీ అని నువ్వు దేన్ని అంటావో అది దుఃఖం అవుతుంది అలా కాకుండా ఆ ఈవెంట్ని దీన్ని మీరు డైరెక్ట్ గా గమనించండి ఎన్ ఈవెంట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నేజర్ ప్లెజెంట్ నార్ పెయిన్ఫుల్ బై ఇట్ సెల్ఫ్ అది ప్లెజెంట్ కాదు పెయిన్ఫుల్ ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఎవరిలో ప్రాణం పోయింది ఇట్ ఈ ప్లెజెంట్ ఆర్ పెయిన్ఫుల్ ఇట్ ఈజ్ నేజర్ మనం నిర్వికారంగా పేపర్ చదివేస్తా అది పెయిన్ఫుల్ అయితే మనం పేపర్ కొనం పెయిన్ఫుల్ అయితే ఎందుకు కొంటాం ఇప్పుడు పాల ప్యాకెట్ కొన్నారుకెట్ వాంతి చేసుకున్నారు మొన్న వెళ్లి వాటి దగ్గర పాల ప్యాకెట్ కొంటారా కొనరు పెయిన్ఫుల్ అయితే మీరు పేపర్ కొండరు కానీ మనం పేపర్ తప్పనిసరిగా కొంటాం వాడు తీసుకురాపోతే వెళ్లి కొనుక్కోకస్తాం ఎందుకని ఈ వార్తలు పెయిన్ఫుల్ కావు పోనీ ప్లెసెంట్ అంటే ప్లెజెంట్ కావు ఇట్ ఈజ్ మేజర్ ప్లసెంట్ నాట్ పెయిన్ కాబట్టి కానీ ఒక పర్టికులర్ వ్యక్తికి ఒక ఈవెంట్ డెట్టెటానక్సర్ లో ఎనీ ఈవెంట్ ఇట్ బికమ్స్ పెయిన్ఫుల్ వెన్ హీ రిఫ్యూజెడ్ టు యాక్సెప్టెడ్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అంగీకరించడం రిఫ్యూజెడ్ యాక్సెప్ట్ కాబట్టి నాకంత భిన్నంగా ఉన్నది దట్ ఈస్ పెయిన్ఫుల్ అని జడ్జిమెంట్ ఇచ్చేసి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తే అది దుఃఖంగా భాషిస్తుంది మీరు యాక్సెప్ట్ చేస్తే దుఃఖమే కాకుండా పోతుంది కాబం అనేది ఒకటి సాలిడ్ గా సుఖానికి ఆపోజిట్ గా స్థిరంగా ఒకటి ఉంది అది ఆత్మకు అంచుకుంది అని నువ్వు అంటున్నావు భూత నాట దుఃఖం కూడా అజ్ఞాన కల్పితమే సో ఆత్మకి దుఃఖం ఉన్నదా లేదా ఉంది ఎటువంటి దుఃఖము అజ్ఞానము చేత కల్పితమైన దుఃఖము ఆత్మకు ఉన్నది ఏమంటే ఇప్పుడు చెప్పండి ఆత్మకు దుఃఖం ఉందా లేదా లేదు ఎందుకని నేను మీకు రూల్ చెప్పాను అఖండారాయణజీ మహారాజు యొక్క పరిభాషలో జో అజ్ఞానసే భాస్తా హై ఓ అసల్మే నహి హోతా హై సరిపడిందండి వీడి పూర్వపక్షం ఏమైంది అక్కడికి ఇంకా ఏమైనా నీళ్ళు ఉందా పూర్వపక్షం అది ద్వైతవాదులకి ఉన్న బలమైన పురపక్షం ఇదే చిత్రం అలా పురపక్షాలు నీలాగే ఉంటాయి అంటే ద్వైతవాదు నిస్సారము అనే అభిప్రాయం ద్వైతవాది మీద సమస్య ఏం లేదండి ద్వైతవాది ఆత్మస్వరూప కాబట్టి ద్వైతవాదికి మనం కవితాలు భోజనం పెట్టాలి ప్రేమగా చూపించి ఆయనకేదైనా సేవ కూడా చేసి పంపించాలి కానీ ద్వైతవాదాన్ని మాత్రం అంగీకరించవచ్చు ఓం పూర్ణముదూర్ణమిదూర్ణ పూర్ణము దూర్ణశారాయ పూర్ణ నమిష్యం శాంత్యా హరి ఓం శ్రీ గురుద్ధో నమ హరి శ్రీకృష్ణ ఆత్మస్సు బంధు పెట్టిస్తరా